ఈ రోజు డిసెంబర్ రెండవ తారీఖు రెండు వేల పదమూడవ సంవత్సరం డిసెంబర్లో అడుగు పెట్టాం కదా డిసెంబర్ లో అడుగు పెట్టినామంటే చాలా ఛాలెంజింగ్ గా ఉంటది చాలా ఛాలెంజింగే ఎవరెవరు ఎక్కడెక్కడ రామట్టారో అర్థమే కాదు ఎక్కడ పోవాల ఎక్కడ పోవద్ద అయోమయ స్థితి పోవాలన్నా వద్ద ఇండెసి అంటాం కదా తీర్మానం చేసుకోలేం సరే దేవుడే మనకి తీర్మానం అనుగ్రహిస్తున్నాడు దాని ప్రకారంగా మనం వెళ్దాం దేవుని వాక్యాన్ని చిన్నగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులకు దేవా చేసా మీకు వందాలైనా ఓ ప్రవ్వ మీరు ఆ యొక్క మా పాపంలను శాపంలను రోగంలో వ్యసనంలను భరించి నైనా బదులుగా మీరు మరణించి మమ్మల్ని రక్షించుకున్నారు దాని మీకు ఎంతో వందనాలు ముఖ్యంగా ప్రవ్వ మీ యొక్క కుమరించి మీ బిడలుగా తయారు చేసుకున్నారు మీ యొక్క సత్యాన్ని ప్రకటించడాకు మీ యొక్క దాసులుగా తయారు చేసుకున్నారు దాన్ని మీకు ఎంతో వందనాలు ప్రవ్వ కాబట్టిథార్థతతోనూ పరిశుద్ధతతోనూ వినయ భయభక్తులు కలిగే ప్రవ్వా ప్రీతికరమైన సేవ చేయలాగనా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఇది మీ యొక్క సేవా ప్రవ్వ కాబట్టి ఇది మీ యొక్క భారమైనా అది సులువైన ప్రవ్వ వాటి మేము మీ యద్దకొచ్చి నేర్చుకుని వీటిని భరించి అనేకులకు మీ యొక్క సత్యాన్ని ప్రకటించేలా అటువంటి తీర్మానం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా శరీరము బలహీనమే గాని ఆత్మ సిద్దంగా ఉంది ప్రవ్వా కాబట్టి మీ యొక్క ఆత్మీయ నడిపి ప్రార్థిస్తాం మా శరీరాలను సస్పరచండి మా యొక్క అవసరాలను తీర్చండి ప్రవ్వా ఓ ప్రవ్వా మీ వరకు జీవించే బిల్లగా మమ్మల్ని తయారు చేయండి యుగ సమాప్తి చివరిలో ఉంటుండగా ప్రవ్వా బహుభయంకరమైన మోసము ప్రపంచమంతటా తాకవిస్తుంది ప్రవ్వా క్రైస్తవ సంఘము మతపరమైన జీవితంలో జీవిస్తూ ప్రవ్వా పండగలు నియామక దినంలకు ఓ ప్రవ్వా ప్రాధాన్యత ఇస్తుంది ఆయన ఆ రీతిగా చేస్తూ ప్రభువ మీ యొక్క పిలుపును ధృణీకరిస్తుంది ప్రభు ఆ యొక్క సర్వలోకానికి వెళ్లి సర్వదృష్టికి సువాత ప్రకటించడం అన్న పని మర్చిపోయింది ప్రభు క్రైస్తవ సంఘం కాబట్టినైనా ఏ రీతిగనన్నా వారిని మీరు మార్చుకోమని ప్రార్థిస్తున్నాం గొప్ప జనం పట్ల కనికరం చూపించమని ప్రార్థించిన ప్రభు ఓ ప్రవ్వ మేము కూడా అదే కనికరం కలిగి వారి పక్షం క్రితం వారి కొరకు మేము ఓ ప్రభ ప్రయాసపడలాగా సహాయపడండి వారందరినీ చెత్తకు నడిపించిపోమని ప్రార్థిస్తాం నేనా అటువంటి సేవలు నడిపించి మీరు అక్కడ వరకు మమ్మల్ని సిద్దపరచుకోమని ప్రార్థిస్తాం ముఖ్యంగా ప్రవ్వ జా గ్రంథాన్ని మేము కొన్ని వరం మేము ఇక ధ్యానిస్తున్నాం ఓ ప్రవ్వా అందులోని సత్యాలను గ్రహించలాగా ఆత్మీయ నేత్రమని విప్పమని ప్రార్థించాం అందులోని సత్యాన్ని గ్రహించి దాన్ని మా జీవితంలో అవలంబించుకోని ప్రవ్వా అసేకలో దాన్ని మేము ప్రకటించాలా అటువంటి కృపా భాగ్యాన్ని మనం దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుకున్నాం తండ్రి పోయిన వారం మనం జఫన్యా గ్రంథంలోని మొదటి రెండు మూడు వచనాలు ధ్యానించినాం మొదటి రెండు మూడు వచనాలు నాలుగవ వచనం దగ్గర మనం పోయిన వారం ఆగిపోయినాం సరే మొదటి వచనాలలో ఏం చూస్తున్నాం అంటే దేవుడు జఫన్యాని ఏరీతిగా పిలుచుకున్నాడన్న విషయాన్ని ధ్యానించినాం అదే రీతిగా జఫన్యా తన పూర్వీకుల గురించి జ్ఞాపకం చేసినట్లు మొదటి అధ్యాయంలో మొదటి వర్షంలో మనం ధ్యానిస్తున్నాం నాలుగు తరాల గురించి అక్కడ చెప్పబడింది కాబట్టి నాలుగవ తరం తర్వాత దేవుడు విమోచన దయచేస్తాడు విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకుంటున్నాం నాలుగవ తరంకి వచ్చినప్పటికీ దేవుడి బిడ్డలు ఏరీతిగా జీవిస్తుండ్రు అన్న విషయం కూడా మనం అక్కడ ధ్యానించినాం కాబట్టి మొదటి తరము రెండవ తరము చాలా రోషంగానికి జీవించడం మూడవ తరం నుంచి చెడిపోవడం చూస్తా ఉంటాం రం బహు చెడ్డగా తయారవడం మనం చూస్తూ ఉంటాం కాబట్టి అప్పుడు దేవుడు దానికి తీర్పు తీరుస్తా ఉంటాడన్న విషయాన్ని అదే రీతిగా నాల్గవ తరం తర్వాత ఏమి జరుగుతుందన్న విషయమే మనము ఐగుప్తులో జరిగిన విషయాన్ని జం పోయిన వారం అపరంలకు గారి నిద్ర కలిగినప్పుడు కలిగిన కళ దాని భావాన్ని దేవుడు మనకి బయలుపరచుంది కాబట్టి నాలుగు సంవత్సరాల తర్వాత ఏం జరిగిందన్నదే ఐగుప్తు నుంచి విమోచన కాబట్టి యుగ సమాప్తి కూడా ఆ రీతిగానే ఉంటుంది గొప్ప జనము బహుభారంతో ఉన్నారు వారు దేవుని యొక్క కాడిని మోయకుండా వాళ్ళు ఏదో కాడిని మోస్తున్నారు ఈ లోకప్పని మోస్తున్నారు జకర్యాగ్రంథంలో మనం చూసినాం ఆ విషయం వారి వీపులు వంగిపోతున్నాయి వారి వీపులు విరిగిపోతున్నాయి ఎందుకంటే వాళ్ళు పెద్ద బండలు మోస్తున్నారు పనికిరాని బండలు మోస్తున్నారు అదే రీతిగా మనము కొంతకాలం క్రిందట కూడా ధ్యానించినాం ఏ రీతిగా ఇస్రాయల్ ప్రజలు రకరకాల పర్వతాల మీద చెదిరిపోయినారు అంటే యుగ సమాప్తిలో ఇస్రాల్ ఫలి అంటే ఆత్మీయమైన ఇస్రాయలు దేవుని ఇస్రాయెల్ కాబట్టి రకరకాల పర్వతాలు రకరకాల మత స్థానాలకి సాదృశ్యం కాబట్టి రకరకాల మతాలు రకరకాల మనుషుల కల్పితాలకు సంబంధించిన బోధలు వాటి ప్రకారంగా వాటి పట్ల వాళ్ళ ఆసక్తి కలిగి తప్పిపోవడం చెదిరిపోవడం ప్రతి ఒక్కడు మాదే కరెక్ట్ ప్రతి ఒక్కడు మాదే కరెక్ట్ అని చెప్పుకుంటూ చెదిరిపోవడం మనం చూస్తున్నాం వారినందరినీ సమకూర్చి వారు ఒకరు లేకపోయేది కాబట్టి దేవుడు జపన్య గ్రంథం ధర చెప్తున్నాడు ఎలియని ఒక్కరివే కాదు నేను అనేకులను నా కొడుకు ఒక చిన్న గుంపును ఏర్పరచుకున్నాను ఒక చిన్న శేషమును ఏర్పరచుకున్నాను జపన్య అంటేనే అర్థమది కదా యుహోవనే దాచుకోను యుహో అనే దాచుకోనే నువ్వు యుహో కాబట్టి జపన్యతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ విధంగా యూదావారు మరియు ఎరసలేము నివాసులు ఏ రీతిగా జీవిస్తున్నారన్న విషయమే మనము పోయినవారం చూసినాం కదా రెండవ వచనం నుంచి ముఖ్యంగా రెండు మూడు నాలుగు వర్షాలు చూస్తే మనకి ఆ విషయం గుంపులకు సాదృంగా ఉన్నాయి అవి కాబట్టి నేమి వాడు చేసిన అపరాధలంనేమి నేను ఓడిచివేసేదిను భూమి మీద ఎవరినూ లేకుండా మనుష జాతిని నిర్మూలము చేసేదిను కాబట్టి అవి పక్షులకి చేపలకు నిజంగా సంబంధించింది కాదు పశువులకు సంబంధించింది అక్కడ పశువులున్నాయి పక్షులున్నాయి చేపలున్నాయి కదా ఈ మూడికి సంబంధించింది కాదు ఎందుకంటే ఆ కిందికి వచ్చినప్పుడు అక్కడ దేవుడు చూపిస్తాడు భూమి మీద ఎవరినూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలన చేస్తాడు కాబట్టి ఆ పక్షులే గాని ఆ పశువులే గాని ఆ చాపలే గాని మనుషులే అన్న విషయాన్ని ఆ వాక్యం ముగింపులో మనం అర్థం చేసుకుంటున్నాం నా హస్తమును యూటో వారి మీదను ఎరుసము నివాసులందరి మీదనూ చాపి బేవత భక్తులలో శేషించిన వారిని దానికి ప్రతిష్టితులకు వారిని దాని అర్చకులను నిర్మూలన చేసేదన్నా కాబట్టి మనకి ప్రతి దేశంలో ముగ్గురు ముగ్గురు గుంపులు లేక మూడు గుంపులు కనిపిస్తూనే ఉంటాయి పశువులు ఆకాశపక్షులు సముద్ర చేపలు దాని తర్వాత బయలుదేవత యొక్క భక్తులు బైల్యేవత యొక్క భక్తులలో కూడా చూడండి మీకు ముగ్గురు కనిపిస్తున్నారు చూడండి భక్తులు వారిలో శేషించిన అంటే భక్తులు అంటే పెద్ద గుంపు శేషించినాయి శేషించిన వారంటే చిన్న గుంపు చూడండి ఎప్పుడన్నా గానీ సైతాన్ జనంలో కూడా మీకు మూడు గుంపులు కనిపిస్తుంటాయి కదా గొప్ప జనము సగం సత్యం సగం అబద్దంలో ఉంది కాబట్టి వాడు ఎవరికి ఎవరి కంట్రోల్ కింద ఉన్నారు ఎప్పుడైతే శారీరకంగా మనం జీవిస్తామో ఆటోమేటిక్ గా సైతాన్ కంట్రోల్కి వెళ్లిపోతాం చాలా మంది ఏం చేస్తారంటే హెబ్రిల్ రాష్ట పత్రిక పదార్ద్యంలో కొన్ని వ్యాఖ్యాలుంటాయి హెబ్రిల్ రాష్ట పత్రిక పద అర్ద్యం మీరు ధీర్ఘంగా ధర్మించండి అక్కడ ఏముంటుందంటే ఏ స్టో యొక్క మరణం దేనికి సంబంధించిన విషయాలు దీర్ఘంగా రాస్తారు మొత్తం అధ్యాయమంతా ఆయన ఒకేసారి తన మరణం ద్వారా అందరినీ సమాధాన పరచుకున్నాడు దేవునితో తండ్రితో అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ఒకేసారి భవిష్యత్తులో పుట్టబోయే వాళ్ళు పుట్టిన వాళ్ళు కాలంలో ఉన్న అందరి పాపంలో ఒకటేసారి భరించు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు కాబట్టి ఒక్కసారికి అందరికి సమాధానం అనుగ్రహించండు అన్న విషయాన్ని అక్కడ చెప్పబడుతుంది కాబట్టి ధర్మశాస్త్రము కేవలము పాపము ఉంది అని చెప్తాడు కానీ ధర్మశాస్త్రం వల్ల పాపము పోదు కానీ యేజుప్రభు ఒక్కడే పాపముని క్షమించగలడు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేసింది తీర ధర్మశాస్త్రం అంటే కానీ ఈరోజు మతస్థులు రెండింటిని విడదీస్తా ఉంటారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చిన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చినాడు అని ఉంటారు కానీ ఆయన ఏమన్నాడు దాన్ని నిర్వర్తించడానికి వచ్చిన అంటాడు దాన్ని సంపూర్తి కాబట్టి కానీ ప్రపంచం వద్దట ఆ రీతి ఉంది ఎందుకు కొట్టేస్తాడు కదా అరనే వాక్యం అయితే దాన్ని ఎందుకు కొట్టేస్తాడు వాళ్ళకి అర్థం కదా అదే కాబట్టి వాక్యము అద్దం వంటిది అది నీ ముఖం మీద ఏముంది మరక అనేది చూపిస్తుంది అంతేగాని దానికి పోయి ఎవరు రుద్దుకోడు అద్దం ఒక్క అర్థంకి పోయి ఎవరు రుద్దుకుంటాడా రుద్దుకుంటే వాడికి పిచ్చితానం కదా కాబట్టి అర్థం ఏం చెప్తుంది నీకు మరకంది మొక్కం మీద కానీ దాన్ని మరకం తీసుకోవాలంటే నీకు ఇంకా వేరే మార్గం ఉండాలి ఎంత మార్గం వేరే ఒక్క మార్గం ఒకటే ఈ లోకంలో ఏదైనా ఒకటే మార్గం నేనే మార్గము సత్యము జీవమనాడు నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొక్కకు పోలేరు కాబట్టి ఆ యేసు ప్రవే మార్గం ఆయన తప్ప ఎవరు మనల్ని రక్షించుకోలేరు ఎవరు కూడా మన పాపలను క్షమించలేరు నీతి ఆయన తప్ప కాబట్టి ఆయన మరణం వలన మనందరినీ నీతి మంత్రులుగా అని మనం ఆ హెబ్రి రాష్ట్ర పత్రికలో చూస్తాం చాలా మంచిగా ఉంటుంది ఆ వాక్యం ధ్యానిస్తుంటే అన్ని డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతా ఉంటాయి కాబట్టి మనం దాన్ని దీర్ఘంగా ఒకరోజు ధ్యానించాలా సరే ఇప్పుడు మనం అన్ని ప్రవచాలకు సంబంధించిన వాక్యాన్ని ధ్యానిస్తున్నాం కాబట్టి వాటిని అంత ధీర్ఘనించాము కానీ మీరు మీ వ్యక్తిగత సమయాలలో వాటిని ధ్యానించుకోండి హెబిల్ రాష్ట పత్రికా పాద అధ్యాయంలో పౌలు ఎంతో ఆసక్తితో హిబ్రి సంఘానికి హెబ్రూ సంఘానికి అంటే ఇస్రాయల్ దేశ ఇస్రాయల్ నుంచి రక్షణ వారికి రాష్ట వాక్యం ఎందుకంటే వారికి బాగా వాక్యం తెలుస్తుంది ఎందుకంటే పాత నిబంధన కాలపు మనుషుల వాళ్ళు లేక పాత నిబంధన ధ్యానించిన వాళ్ళు వారికి ఆల్రెడీ అంతా తెలుసు అనుకునేవాళ్ళు అటువంటి వాళ్ళు రక్షణ పొందినప్పుడు వారికి ఖచ్చితంగా జ్ఞానం ఎక్కువ ఉంటుంది దేవునికి సంబంధించిన జ్ఞానం కానీ ఆ జ్ఞానం ఏ శుభ్రంలోనే సంపూర్తి కావాలా విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటాడు హెబ్యుల పత్రిక అందుకే హెబ్యుల్ల పత్రికను మనం చాలా జాగ్రత్తగా ధ్యానించాలి ఎందుకంటే మనం కూడా ఒక రకంగా ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని వాక్యంలో బలపడ్డ కానీ కొన్ని దశలలో సంపూర్తి జరగాలంటే మటుకు నువ్వు కూడా అదే అనుభవంలోకి పోదావు ఇష్టాల్ పనులు ఏ రీతిగైతే ఆ పాత నిబంధన విధుల నుంచి ఏసులో నమ్ముకున్నంత క్రొత్త నిబంధన విధులకు వచ్చిన రోజు అటువంటి లేకపోతే క్రైస్తవులలో ఏం జరుగుతుంది రెండు గుంపులుగా విభజింపబడుతూ ఉంటాయి ఏంది ఒకటి పాత నిబంధన ఆచారాలను పాటించడము ఇంకొకటి పాత నిబంధన ఆచారాలు లేదు ధర్మశాస్త్రం అవసరే లేదు మరి నిన్న ధర్మశాస్త్రం అవసరం లేకుండా చదవద్దా వాక్యం బైబుల్ వాక్యం పరిశుద్ధ గ్రంథం ఎందుకు చెప్పిండీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పబడింది ప్రవర్శనం మనం ధ్యానిస్తున్నాం ఈ ప్రవర్శనాలన్నీ భవిష్యత్ సంబంధిస్తే కాబట్టి మనం వాటిని ధ్యానిస్తున్నాం లేకపోతే వాటిని ధ్యానించకపోయే ఇన్ని గంటలు ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు మనం ఎందుకు చిన్న ప్రవర్తనకు సంబంధించిన వాక్యాలు ధ్యానిస్తున్నాం అంత దీర్ఘంగా ఎందుకు అంటే అవన్నీ భవిష్యత్తు నిరవేరు ఆ వాక్యము ప్రభుదే కాబట్టి మనం ధ్యానిస్తున్నాం మనకు చూపిస్తుంది కాబట్టి మనం వాటిని ధ్యానిస్తున్నాం ఆయన కొట్టివేయించుండు కాబట్టి మనం ధ్యానించకపోయితే ఏం జరిగేది అంత నిమ్మలంగా ఉంది అనుకునేటం నా మీద రాదలే అనుకుంటాం నాకు అంత సురక్షితంగా ఉంది దేవుణ్ణి సంపూర్ణంగా కాపాడతాడులే నేను అమాంతంగా ఎత్తబడతాడులే అన్న అబద్ద బోధను ఆశ్రయిస్తూంటాం కాబట్టి క్యాప్చర్ కల్ట్ బోధ ప్రపంచమంతటా విస్తరించింది అది మరి విశేషంగా మన దేశంలో ఇప్పుడు భయంకరంగా విస్తరిస్తుంది ఖచ్చితంగా విస్తరిస్తుంది ఎక్కడ చూసినా అదే విస్తరణ ఎక్కడ వాక్యాలు వింటున్నా అదే బోధ ఎక్కడ ప్రార్థనలు వింటున్నా ప్రార్థనలు కూడా అదే విషయం కాబట్టి అంతగా అది క్రైస్తవ మతాన్ని మింగివేసింది ఆ బోధ కాబట్టి ఇస్తా పేరు ఏ రీతిగా పెరగారు అన్న విషయాన్ని జపన్యా జ్ఞాపకం చేస్తుండడు ఏమనుకుంటున్నాడు తన సొంత ప్రజలకి తన శువార్త ప్రకటిస్తున్నాడు అనుకుంటున్నాడు కానీ యుగ సమాప్తికి సంబంధించిన వాక్యం అనే విషయం మనం ఏరీతిగా అర్థం చేసుకుంటాం జపన్యా ఆ యూధా గోత్రం నుంచి వచ్చిన మొట్టమొదటి ప్రవక్త పాత కాలంలో ఏ ప్రవక్త లేడు ఆ యూధా గోత్రం సంబంధించినవాడు కాబట్టి యేసు ప్రభు యోధానికి సంబంధించిన వాడు కాబట్టి ఈయన ఒక రీతిగా రక్షకుడికి సాదృష్టంగా ఉన్నాడు ప్రీ మెసీ లో అంటే ఏసు ప్రభు కంటే ముందు ఉపమాన రీతిగా యేసు ప్రభుకి సాదృష్టంగా ఉన్నాడు లేక ఏసు ఉన్నాడు అనేది అంటే మనం కూడా ఆయన పోలి నడుచుకోవాలి కదా మనం కూడా క్రీస్ పోల్ నడుచుకోవాలి యువ సమాప్తిలో కాబట్టి పాత నిబంధన కాలంలో కూడా వాళ్ళు ప్రభుని పోలు నడుచుకోవాలి కాబట్టి ఆ విధమే మన దేవుడు చూపిస్తుంది ఇక్కడ కాబట్టి జపనియా నుంచి వచ్చినవాడు మొట్టమొదటి ప్రవక్త ఆయన ఆశ్చర్యం ఏంటంటే తన సొంత కుటుంబకులకి లేక తన సొంత బంధువులకి అతను వ్యతిరేకంగా ప్రవర్తిస్తుండే మనము మొదటి రెండు వర్షాల నుంచి ధ్యానిస్తున్నాం నాలుగో చూడండి నా హస్తమును యూదా వారి మీదను ఎరుసలము నివాసులు మీదను చాపి ఎందుకు చాపుతున్నాడు బయలుదేవత యొక్క భక్తులలో అది గొప్ప జనం శేషించిన వారిని దాని ప్రతిష్ఠకులను ప్రతిష్టిలకు వారిని దాని అర్చకులను నిర్మలము చేసేదాన్ని ప్రతిష్టింపబడడం అంటే లీడర్షిప్ ప్రతిష్టింపబడడం అంటే లీడర్ పొజిషన్స్ సంపాదించుకోవడం లేక స్పెషల్ పొజిషన్ సంపాదించుకోవడం అంటే సంఘంలో మంచి పొజిషన్స్ మంచి స్థానాలు సంపాదించుకోవడం ఏ రీతిగా సంపాదించుకుంటారు మనుషులు సరే నీ నీతి క్రియల ద్వారా నీ సత్క్రియల ద్వారా మనుషులు ఏం గుర్తిస్తారు పరలోకమన్న తండ్రిని గుర్పిస్తారు కదా నీ సత్క్రియలు నీ నీతి క్రియల ద్వారా నీ నీతి జీవిత విధానాన్ని బట్టి దేవుని మనమపరుస్తారంట కానీ వీళ్ళేంటే వీరి నీతి క్రియలు ఎట్లౌటాయంటే చిపిరిగూడలు వంటివి వీరి నీతి క్రియలు ఎట్లౌటాయంటే డొనేషన్స్ ఇవ్వడము రకరకాల గొప్ప గొప్ప వస్తువులు గొప్ప చేయడము ఆ రీతిగా సంపాదించుకొని పొజిషన్స్ కొరకు ప్రయాసపడతా ఉంటారు కాబట్టి ప్రతిష్ఠింప ఈయన ఈయన ఈ పొజిషన్ ఈయనకి ఈ పొజిషన్ ఈయనకి ఆ పొజిషన్ అని రకరకాల పొజిషన్స్ ఇస్తారు వీళ్ళని ఎల్డర్స్ అంటారు సరే డైరెక్ట్ గా ఎల్డర్స్ అంటే చాలా మంది కోపం వస్తారు అంటే సంఘంలో పెద్ద మనుషులు వీళ్ళకి ఎందుకు పెద్ద మనుషులు పెద్ద మనిషి అనే పొజిషన్ ఎందుకు వచ్చింది వాళ్ళకి ఆ రీతిగా దాని కొరకు ప్రయాసపడ్డారు ఆ పొజిషన్స్ కొరకు ప్రయాసపడ్డరు కాబట్టి వారికి అటువంటి స్థానాన్ని ఈ సంఘం అనుగ్రహిస్తుంది కాబట్టి ప్రతిష్టింపబడ్డ వారిని ప్రతిష్ఠ వారిని దాని అర్చకులు అర్చకులు అంటే యాచకులు అర్చకు అర్చకులు అంటే సరే అది హిందూ మతంలో మనం చూస్తాం అర్చకులు అనేవాళ్ళు అర్చన చేసేవాళ్ళు అర్చకులు లేక అంటే ఆ విగ్రహానికి పూజ చేసేవాళ్ళని అర్చకులు అంటారు విగ్రహానికి అవన్నీ విగ్రహాన్ని నీళ్ళతో కడిగి నూనెతో కడిగి దాని దానికి పువ్వులు పెట్టి దానికి బొమ్మ బొట్లు పెట్టి అలంకరించి దానికి అన్ని చేయడము దాని వెలుగు వెలిగించి దానికి ఆర్టీ తిప్పడం దాని తర్వాత మనసులకు వచ్చివ్వడం వీళ్ళని అర్చకులు అంటారు కాబట్టి ఆ పదములు ఇక్కడ ఎందుకు వాడిడు దేవుడి పిల్లలకి అటువంటి పదం ఎందుకు వాడిందో చూడండి ఎందుకంటే వారు బయలుదేవత యొక్క బయలుదేవతని పూజించారు యూట వారు మరియు ఎరుసలేమో నివాసులు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి బుద్ధిలోని కన్యకలు బుద్దిగల కన్యకల గురించి మనం ఎన్ని సంచరించిన ఇరవై ఐదవేశారు అందరు కొనికి నిద్రించి అని ఒక వాక్యం యానిస్తాం నీకు సత్యం బయలుపరచబాక కూడా నువ్వు కొనికి నిద్రిస్తా ఎందుకంటే సరే ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నాక మరో స్థలానికి వెళ్లి అక్కడ వాక్యం వింటా ఉంటావు దేవుని అభిషేకం ఉంది అని వాక్యం చెప్తా ఉంటాడు అది నువ్వు స్వీకరిస్తావు అది స్వీకరించినప్పుడు అబద్ధ బోధన స్వీకరిస్తే నువ్వు నిద్రపోయిన వాడవే నీకు సత్యం బయలుపరచబడ్డాకూడా ఆ బోధన విన్నప్పుడు నేను నిద్రపోయిన వాడవే కాబట్టి మనం చూసినాం కదా ఏ వాక్యం నాహోమూ గ్రంథమా నాహోమో గ్రంథం చివరి అధ్యాయంలో ధనించినప్పుడు దాని యాచకులు నిద్రపోయి దాని అధిపతులు పండుకొని కరెక్ట్ దాని యాచకులు నిద్రపోయి దాని అధిపతులు పండుకొని నిద్రకోణమేది పండుకోనమేంది అన్న విషయాన్ని మనం కొంతకాలం కింద ధ్యానించాం అక్కడ ఆ రికార్డింగ్ ఉంది ఇంటర్నెట్ లో కాబట్టి బరిదేవిత భక్తుల్లాగా వీరు మారిపోయినరో అన్న విషయాన్ని మరోసారి చూస్తాం చూడండి హైదరాబాద్ వచ్చినంలో మిద్దల మీద ఎక్కి ఆకాశ సమూహములకు మరొక్క వారిని యోహో పేరును బట్టి బయలుదేవత తమకు రాజ అను దాని నామమును బట్టి మరొక్కి ప్రమాదము చేసిన వారిని నేను నిర్మూలము చేసేదను కాబట్టి ఒక దిక్కు దేవుడిని నమ్ముకున్నారు ఇంకొక దిక్కు సైతాని పూజిస్తున్నారు ఒకటి కాదు బయలుదేవతను పూజిస్తున్నారు ఆకాశ సమూహంను పూజిస్తున్నారు వీళ్ళు ఆకాశ సమూహాన్ని మొక్కుతున్నారు సరే ఆకాశ సమూహం అంటే చెప్పండి ఏరీతి ఉంటుంది ఆకాశ సమూహం అంటే ఆకాశాలు ఏముంటాయి సూర్యుడు చంద్రుడు నక్షత్రములు గ్రహాలుంటాయి గ్రహాలుంటాయి లేవా ఎన్ని గ్రహాలు ఉన్నాయి తొమ్మిది గ్రహాలన్నీ మనం తాత నాటకాల నుంచి వింటున్నాం జూపిటర్ మార్స్ ఇవన్నీ గ్రహాలు అన్ని సూర్యుని చుట్టూ తిరుగుతా గ్రహాలు ఒకదాని చుట్టూ ఒకటి దిగుతా అవి ఉపమాన రీతిగా మీరు అర్థం చేసుకోవాలా ఎందుకు దేవుడు అట్ట యోగ గ్రంథాలనే ఇవన్నీ రాసిపెట్టింది ఈ రోజు సైంటిస్టు చెప్తున్నారు వాటిని సూర్యుని చుట్టూ అన్ని తీరు దాంట్లో ఆత్మీయ సత్యం ఉంది నీతి సూర్యుడు మన ప్రభుత్వ ఆయన చుట్టూ ఏం సృష్టి అంతా ఆయన చుట్టూ తిరగాల మనం కూడా అందులో ఉండము ఒక భాగం భూమి కూడా ఆయన చుట్టూ తిరగాల ఇంకోటి ఏంటంటే సైంటిఫిక్ గా చెప్పాలంటే సూర్యుడు సూర్యుడు లేకపోతే ఏ గ్రహం కూడా పంచేది ఏ గ్రహం పంచే నీకు సూర్యలక్ష్మి లేకపోతే చెట్లు బతమి విత్తనము మొలకెత్తదు భూమిలో విత్తనము మొలకెత్తదు అది మొలకెత్తే నాక దాన్ని ఆకులు ఎందుకంటే సూర్యరశ్మిలో విటమిన్ డి ఉంటుంది విటమిన్ డి నైనా మన శరీరానికి కూడా విటమిన్ డి అవసరం విటమిన్ డి ఎట్లా వస్తుందంటే సూర్యరశ్మితోనే వస్తుంది అందుకే తెల్లవారి జామున సూర్యరశ్మి మనకి చాలా ముఖ్యం మన శరీరానికి అది విటమిన్ డి సప్లై చేస్తుంది కాబట్టి కొంతసేపు అది మనము భరించాలా సరే ఎండాకాలం ఎక్కువ ఉంటది విటమిన్ డి కాబట్టి మనకు అవసరం టూ మచ్ విటమిన్ వస్తుంది కూడా మంచిది కాస్తుంది అది కూడా ఎందుకంటే అది తిరిగినప్పుడు భూమి సూర్యుని చుట్టూ తిరిగినప్పుడు ఈ భూమి తిరుగుతూ ఉంటది బాగా చేసుకోండి భూమి ఇట్లా తిరుగుతూ ఉంటుంది సూర్యుని చుట్టూ ఇట్లా తిరుగుతూ ఉంటది కాబట్టి ఇక తిరిగినప్పుడు నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఇక తిరిగినప్పుడు ఎండకాలము చలికాలము సూర్యునికి దూరం అయిపోద్ది చలికాలము సూర్యునికి దగ్గర కొద్ది ఎండకాలం అది విధానం అంత జాగ్రత్తగా అంత అంత జ్ఞానం కలిగిన వాడైనా అట్లా పెట్టిండి పైలకి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఒకటే సరుకుల్లో తిరుగుతున్నది అది ఇక్కడ సూర్యుడు ఉంటే ఇక్కడ అర్త్ దానికి ముందు ఇంకా కొన్ని గ్రహాలు ఇట్లా ఒకదాని ఇట్లా దాని చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి దీని చుట్టూ తిరుగుతున్నాయి ఇంకా దాని చుట్టూ ఇట్లా తిరుగుతూ ఉన్నాయి కానీ ఒకటి దాన్ని ఒకటి డీకోన అంత జాగ్రత్తగా పెట్టిండి భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు అన్నాడు యోబుతో కదా మరి పునాదులు నిజంగా ఉన్నాయి అక్కడ నిజంగా పునాదులు ఉన్నాయి ఎక్కడన్నా వేసి చెప్తున్నాడు అది తిరుగుతుంది ఆయన దృష్టిలో పునాది అంటే ఏంటి షోర్ ఫౌండేషన్ అంటే స్థిరమైనది స్థిరంగా అవి తిరుగుతున్నాయి అవి వాటికి పని చేసుకుంటాయి కానీ స్థిరంగా ఉన్నాయి అది ఫౌండేషన్ అర్థం కాబట్టి మనం వాటి నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ని నీతి సూరిని చెట్టు నీతి సూర్యుని తిరగాల అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆకాశ సమూహములను వీళ్ళు మొక్కింద్రు అంటే సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాన్ని పూజించారు మీరు అనొచ్చు ఈ రోజు పూజిస్తున్నారా ఈ రోజు ఈ రోజు పూజిస్తాను లేదా అనేది మనం ఏదైతే రుజుపరచగలం వాటిని ఉపమాన రీతిగా పూజిస్తారు నిజంగా వాడు మీదకి ఎక్కి సూర్యుని పూజిస్తలేదు సన్ రైజ్ సర్వీస్ అంటే పూజకు సాదృశ్యం సన్ రైజ్ వచ్చినప్పుడే వర్షం చేయాలి దేవుణ్ణి ఈస్టర్ రోజు సన్ రైజ్ సర్వీస్ చేస్తారు ఓ రీతిగా అది సూర్యునికి ఉపమాన రీతిగా సన్ రైజ్ ఎందుకు సన్ రైజ్ కి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలా మన ప్రభు కదా నీతి సూర్యుడైనా ఆయనకు ప్రాధాన్యత సన్ రైజ్ ఎందుకు లేదు సన్ రైజ్ ఆదివారం చెల్లవారు లేచింది అందుకు మేము సన్ రైజ్ చేస్తున్నాం అది సమర్పించుకోవడం అపోర్సంలో ఎవరు సన్ సర్వీస్ చేయలేదు మిడ్ నైట్ సర్వీస్ కూడా ఆ రైతుగా చెప్పాలంటే సరే నువ్వు ఏర్పరచుకుంటున్నావు నువ్వు రథదినాన్ని సమర్పించుకుని రథదినాన్ని నువ్వు తయారు చేసుకుని నువ్వు వ్రతం పాటిస్తున్నావు అంతే మన మనుషులకు కల్పిస్తాను ఇవన్నీ నీకు ఒక అవకాశము దేవుని ఆరాధించుకోవడానికి ఒక హాలిడేని క్రియేట్ చేసుకుంటున్నావు అది నీ ఒక్క సంతతల్లో పంతే బహిరంగంగా తెలుగు పంటతనం చేసిన రు ఎవరు యూదులు మరియు ఇస్రాయిల్ ప్రజలు కాబట్టి మీరు బాగా అర్థం చేసుకెళ్లూదులు ఇసాయిల్ రెండు గుంపులు క్రైస్తవ సంఘంలో యూదా గోత్రము మనం సాధారణ యూదా గోత్రం అంటే సత్యాన్ని స్వీకరించిన వాళ్ళు ఎరుసలేము ఇస్ అంటే సగం సత్యం సగం అబద్దంలో కాబట్టి రెండు గుంపులు ఆయన వచ్చి కునికి నిద్రించని అన్న విషయాన్ని ఎందుకు అంటే వీరు అబద్దపోదని ఆశ్రయించిన వారు కొనకడం అంటేనే అర్థం ఆయన నిన్ను మేల్కొలుతా ఉంటాడు సత్యం వచ్చేప్పుడు నువ్వు మేల్పు కానీ ఎప్పుడైతే అబద్దాన్ని ఆశ్రయిస్తావో నువ్వు మళ్ళా కురికి నిద్రిస్తా ఉంటావు విషయం కాబట్టి మీరు ఆకాశ సమూహాలను మృక్కినరు అంటే గ్రహాలను సూర్య చంద్ర నక్షత్రాలను అన్నిటినీ వాళ్ళు పూజించారు అంటే ఇంకా ఏమేమన్నాయో దయ్యాలు ఆత్మలు మనకు తెలియవు వాటి వాళ్ళు అక్కడ పూజించారు ఆకాశ సమూహం అంటే క్రింద పదద్రోయపడిన దూతలు కూడా ఉంటావు లూసిఫర్ తో పాటు క్రింద పదద్రోయపడ్డ దూతలు కూడా సరే ప్రకథంలో ఒక ప్రాంతంలోని వాడు కింద పడవేయబడ్డప్పుడు మూడో వంతు నక్షత్రం వాడి తోకతో విసిరి వేసిండని దాని వాళ్ళు ఏమంటారంటే చూడు మూడో వంతు దూతలు అది వేరే వాక్యం ఇది వేరే వాక్యం ఒక పాస్టర్ చెప్తుంటే విననే వాడు గత వాడి తోకతో ఆకాశం మీద ఉండే మూడో వంతు నక్షత్రములను కింద కేవలం తోకతో కాబట్టి అది ఎంత భయంకరంగా జీడు అని చెప్తున్నాడు నిజంగా గత కాదు నిజంగా నక్షత్రంలో అక్కడి పడేది కావు వాడు ఆత్మ వాడు కూడా వాడు కూడా ఆత్మనే కదా సైతన్ కూడా ఆత్మనే కాబట్టి ఆకర్షణత్వాలు మీకు తెలిసిన నక్షత్రం ఎంత పెద్దగా ఉంటుందో చాలా పెద్దగా ఉంటాయి నక్షత్రాలు మనకి భూమి మీద చూస్తే ఎంత చిన్నగా ఉంది అంటే అది ఇంకెంత పెద్దగా ఉంటుంది అది దాని దగ్గర పోతే అది ఒక పెద్ద ప్రపంచం లాగుంటది అది అది వచ్చి పడితే భూమి మీద సగం ముఖం అయిపోతుంది భూమి అక్కడ నక్షత్రం నుంచి పడితే భూమి చూర అయిపోతుంది లిటరల్ గా జరగాలంటే కాబట్టి నిజంగా జరిగేది కానీ కదా ఆకాశం మీద నక్షత్రాన్ని వాడు ఈడ్చివేస్తుందంటే నక్షత్రం లాగా ఉన్నారనుకుంటారు కాబట్టి పడిపోతుంది వాళ్ళకి స్థిరం లేదు క్రైస్తవ జీవితంలో నక్షత్రాలంటే ఎవరు ఎక్కడ చూస్తాం మనము అమోసోల దానియాలు దాని చివల చేస్తాం కదా ఎవరైతే నీతి నడిపి నీతి మార్గంలో నడిపిస్తారో వారు ఆకాశకు నక్షత్రాల వల్ల మెరుస్తారో అని కదా కాబట్టి నువ్వు సేవకులువి ఆకాశ నక్ష నక్షత్రం అంటే సేవకులని కాబట్టి సేవకులు లాగా వాళ్ళు కనిపిస్తారు కానీ స్థిరం కలిని సేవకులు వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ పడిపోతారు వాణి పనికి వాడు చేసే దాటికి వాళ్ళు భరించలేక పడిపోతారు వాళ్ళందరూ యుగ సమాప్తిలో కాబట్టి ఈశ్వరి ప్రజలు మరియు యోధులు ఆకాశ సమూహం ను అంటే సైతాను ఆత్మలను పూజించిరి మ్రొక్కిరి మ్రొక్కడం అంటే చెప్పండి అంటే సాగిల పడడం ప్రభువుకి తప్ప ఎవరికి సాగిల పడతనేసి దూత యూహాను భక్తుంతన ప్రకటన గ్రంథంలో మనం ఎన్నిసా జానించినాం పొద్దు సుమి నేను పాటు సహదాసులను సహదాసులను ప్రభువుకు తప్ప ఎవరికినో మొక్కద్ద అని చెప్తున్నాడు కానీ వీరు మటుకు సైతాన సమూహానికి మొక్కినరు దాని తర్వాత పూజ చేసిన రూడండి ఐదో వర్షంలో దేవత తమకు రాజు అనో దాని నామమును బట్టి మరొక్కి ఏం చేసిండ్రు ప్రమాదము చేయు వారిని నేను నిర్మూలము చేసదను బయలు దేవతనే రాజు అనే వాళ్ళు ప్రమాణం చేశారంట అంటే తీర్మానించుకున్నారు మనమేమో ఈ సంస్థ సృష్టికి రాజు మన ప్రభువే ఆయన రాజులకు రాజు యుగ యుగములకు ఆయన పరిపాలించేవాడు కానీ ఆయనకు బదులుగా వీళ్ళు చేసిన పని ఏందంటే బయలుదేవతను రాజుగా తీర్మానిస్తున్నారు బాగా అర్థం చేసుకోండి నువ్వు ఎప్పుడు ఎవరిని రాజుగా తీర్మానించుకుంటావు నీ మీద ప్రభులాగా వాళ్ళని ఎన్నుకున్నప్పుడే కాబట్టి ఈ లోకాన్ని మనం రాజులాగా ఎన్నుకుంటున్నాం ఈ లోకస్థులని మన మీద పరిపాలన చేసే ఎన్నుకుంటున్నాం కాబట్టి ఉపమాన రీతిగా ఇది విగ్రహారదన అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలా కాబట్టి వాళ్ళని నిర్మూలం చేస్తున్నాడు యహోటు అనుసరింపక ఆయన విసర్జించి ఆయన యొక్క విచారణ చేయని వారిని నేను నిర్మూలన చేసేదేను కాబట్టి ఈ వాక్యం ఎవరు చెప్తున్న మీరు బాగా వింటున్నారా యూధ మరియు మెరుషులేము కాప్రస్థతో చెప్తున్నాడు ఎవరు చెప్తున్నాడు జపన్యా తన సొంత ంధువులకి మిత్రులకి తన సొంత యూత్ అంటే తన సొంత బంధువుల మిత్రునే కదా చుట్టాలే వాళ్ళందరికీ చెప్తున్నాడు ఎరుసలేము ఎరుసలేం దాని మధ్యనే ఉంటుంది కాబట్టి ఎరుసలేం ఉండే కాపరెస్లకి వీళ్ళందరికీ ఆయన చెప్తున్నాడు సరే నాకొకటి ఆశ్చర్యకరం ఏం మన ఇంట్లో చెప్తే మన ఇంట్లో వినర్ ఎప్పుడు వినర్ ఎందుకు వినర్ చెప్పండి హైదరాబాద్ భాషలో చెప్పాలంటే గర్క మురిగి దాల్ బరాబర్ అంటారు అంతేరా తెలుగులేమంటారు అన్న మన ఇంటి కోడి పప్పుతో సమానమ్మా ఏంటంటే మనడే కదా వీనికేం తెలుసు మన ముందే పెరిగింది కదా మన కళ్ళ ముందే పెరిగింది కదా మన కళ్ళ ముందేనే రక్షణ పొందింది కదా మన కళ్ళ ముందే బైబుల్ వాక్యం నేర్చుకున్నాడు కదా మన కళ్ళ ముందే చెప్పింది కదా నేను నేర్చుకున్నా చెప్పింది కదా నా దగ్గర చిన్నప్పటి నేర్చుకున్నాడు కదా నాకంటే వీనికి తెలుసా ఏ పిచ్చోడు ఇతనే మాట్లాడతారు కాబట్టి శృణీక్రిస్త జపాన్ని కూడా ధృవీకరించిర్రా అన్న విషయం మనం ఇక్కడ చూడండి ఇంతవరకు కానీ ఇక్కడ మనం తెలుసుకుంటున్నది ఏంటంటే యోహోవాను అనుసరింపక ఆయన విసర్జించి ఆయన యొక్క విచారణ చేయని వారిని నేను నిర్మూలన చేసేదాను మూడు విషయాలు అక్కడ జ్ఞాపకం చేస్తుండ్రు ఎవరు రక్షణ పొందుతారు ఎవరు రక్షణ పొందరు అన్న విషయాన్ని మొదటిది ఏంటంటే యూహోవాను అనుసరించాల అనుసరించడం అంటే ఏం చెప్పండి యూహోవాన్ని అనుసరించడం అంటే దేవుని వాక్యాన్ని అనుసరించాలా మనం దేవుని వాక్యం అని బయలుపరచబడ్డప్పుడు దాన్ని స్వీకరించి దాన్ని ప్రకటనగా జీవించాలా దాని తర్వాత ఆయనను మనం హత్తుకోవాలా ఆయన హత్తుకోవాలా ఆయన వాక్యాన్ని అనుసరించాలా ఆయనను మనం హత్తుకోవాలంటే ఆయన సంపూర్ణంగా విశ్వాసం పెట్టాలా అందుకే వాక్యం తర్వాతనే విశ్వాసం ఆయనని నమ్ముకోవాలా ఆయన అనుసరించాలా దేవుని వాక్యాన్ని అనుసరించాలా వాక్యాన్ని అనుసరిస్తనే మనకి విశ్వాసం వస్తుంది కాబట్టి ఆయన హత్తుకోవడం అంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం హత్తుకోవడం అంటే ఆయన కౌలించుకోవడం కౌలించుకోవడం అంటే ఆయన ఎంత సంపూర్ణమైన దృఢమైన నిశ్చేత మనకి కౌగులించుకోవడం అంటే అర్థం ప్రభుత్వం కాపాడడం ప్రభుత్వం సమర్పించుకోవడం కౌగులించుకోవడం అంటే కాబట్టి ఆయన ఎందుకే మనకి స్థిరమైన నిరీక్షణ ఉందన్న విషయము ఆ రెండవ భాగం నుంచి నేర్చుకుంటున్నాం కాబట్టి ఆయన విచారణ చేయాల ను ఏ పని చేయాలన్నా ఆయన యొద్ విచారణ చేయాలా కాబట్టి ఫస్ట్ పాయింట్ ఆయన వాక్యాన్ని అనుసరించాలా రెండవది ఆయనదే స్థిరం మనకి ఆయన హద్దుకోవాలంటే విశ్వాసం పెట్టాలా మూడవది ఏ పని చేయాలన్నా ఆయన యొక్కనే మనము విచారణ చేయాలి ఈ మూడు చెయ్యని వారిని ఆయన నిర్మూలనం చేస్తాడు కాబట్టి మత క్రైస్తవులు ఇవి చెయ్యరు సర్పంల తేళ్లు మరి విశేషంగా వీటిని చెయ్యరు వాళ్ళందరినీ మీరు చూస్తారు ఇక్కడ ఏడవ వర్షానికి మనం వెళ్తున్నాం ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన వాక్యం ఏడవ వర్షం నుంచింది ఎందుకంటే ఏడు అనేది సంపూర్తి కాబట్టి ఏడు అనే దాంట్లో అసలు ఎవరిని ఆయన నిర్మూలనం చేయబోతున్నా అనేది ఇంకా తేటగా అక్కడ చెప్పబడి చూడండి ఎహోవ దినము సమీప ఆయన కాబట్టి సంబంధించింది ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు ఇది చాలా భయంకరమైన విషయం ఇది సరే పూరితిగా చూస్తే చాలా ఆశ్చర్యకరమైంది కూడా అయన పాత నిబంధన కాలంలో ఏమిటి ఉందంటే ఒక బలిని స్థిరపరచండి కదా అంతకుముందు బలిని స్థిరపరచలేదా ఆదా ఆదమో హవల కాలంలో ఒక బలి ఏర్పించి ఫస్ట్ బలి అదే కదా ఆదమావలు పాపం చేస్తే వారి పాపంలో కపిపుచ్చు ఒక బలి ఒక గొర్రెని తీసుకుని బలి అర్పించండి ఎవరు అర్పించారు ఆదామావాల కాలంలో ఆదమా పాపం చేశారు కదా దేవుని బలి ఏర్పించండి కాబట్టి ఆయననే బలి ఏర్పిస్తాడు అసలనే బలి అది ప్రవ్వే బలి అర్పించాలా ప్రవే అనంతర తానే బలి అర్పించబడలా ఆ విషయం బాగా అర్థం చేసుకోవాలా కాబట్టి అది మనం ఏరీతిగా అర్థం చేసుకుంటాం ప్రభు ఒక్క బలిని సిద్ధపరిచుండడు ఆదమావలకు ఏరీతిగా సిద్ధపరిచుండడు దాని తర్వాత మనం చూస్తాము ముఖ్యమైన బలులు పాత కాలం మొదలుకొని యుగ సమాప్తి వరకు ముఖ్యమైన బలు మొదటిది ఆదమావల కాలంలో రెండవది నోవా నలభై దివారాత్రములు వర్షం పుమరించబడినాక ఆ ఓడల నుంచి బలి అర్పించింది అది రెండవ బలి దాని తర్వాత మనం ఎప్పుడు చూస్తాం నిర్గమకాండము పరిణామంలో చూస్తాం మోసే గోసేణ ప్రాంతమా ఐగుప్తు ఫస్కాండగా ఫస్ట్ టైం చేస్తారు పన్నోద్యాయంలో గోశేణి ప్రాంతం ఐగుప్తు నుంచి బయలుదేరక ముందు ఫడో వాళ్ళకి ఇస్తాడు అవకాశం పోండి మీరు వెళ్లిపోండి అనేసి అప్పుడు వెళ్లిపోతపుడు ఆ సాయంత్రం ఫస్ట్ ఆచరిస్తారు ఫస్ట్ టైం అది మూడవ బలి ఆ రీతిగా మీరు చూసుకోండి దాని తర్వాత మీకు బలి కనిపిస్తూ ఉంటది దానికి ముందు ఇంకొక బలి సో మొదటిది ఆదమావల కాలంలో రెండవది నోవా కాలంలో మూడవది అబ్రహాము కాలంలో తన కుమారుని బలి అడికించాలనుకుంటాడు కానీ దేవుడు వచ్చి దేవుడితో వచ్చి ఆపి ఒక బలిని సిద్ధపరచుండా ఒక గొర్రెని సిద్దపరచుండు అక్కడ దాని తర్వాత మోసే కాలంలో మొట్టమొదటి పస్త పండుగ అక్కడ దాని తర్వాత వాళ్ళు అక్కడ నుంచి బయలుదేరినాక ఎక్కడ అర్పించారు బలి తినే పడతాం దగ్గర అయిందా బలి మనకు నాలుగు కనిపిస్తున్నాయి దాని తర్వాత వాళ్ళు పాలితలు ప్రజ దేశాలకు వచ్చినాక మొట్టమొదటిసారి పసుకా పండగా ఆచరించారు అది ఐదవది అది అట్లా కొంతకాలానికి నడుస్తూ ఉంటది దాని తర్వాత అంతా తారుమారు బలి పిచ్చి అన్ని మలాఠి గ్రంథంకి వచ్చేపడికి వాళ్ళ బలి అంతా పిచ్చి పిచ్చి అర్పించారు వాళ్ళు వాళ్ళకి మోసే నియమించిన ధర్మశాస్త్రం ప్రకారంగా బలి అర్పించలేదు ఆరవ బలి అది పనికిరాని బలిగా ఉంటది అందుకే ఏడవ బలి తనంతటా తానే తన జీవితాన్ని సమర్పించుకోవడం అది మలకి గ్రంథం తర్వాత జరుగుతుంది మలకి గ్రంథం మీరు అందుకే చూడండి మలకి గ్రంథంకొస్తే వారు పనికిరాని పశువులన్నిటిని బలి అర్పించరు అంటారు దేవునికి అంగీకారం కాని వాటిని అన్నింటినీ బలిగా అంటే కుంటిది గుడ్డిది జబ్బుది రకరకాల బలి పశువులని దేవుడు బలి పశువుల వాటిని దేవునికి అర్పించారు నాకు అటువంటి పని ఇష్టం లేదన్నాడు నాకు అసహమేస్తుంది బలి అంటాడు చూసి కాబట్టి అటువంటి పని నాకు నేను ఎప్పుడు అసలు నేను ఎప్పుడు మిమ్మల్ని బలి కోరలేదు ఇచ్చేవాడి నేను బలిగా కానీ మీరు ఇచ్చే బలి నాకు అసహ్యకరంగా ఉందంటాడు మీకు చూపిస్తా వాక్యాన్ని నేను బలిని ఎప్పటికి కోరలేదు అంటాడు నేను కరికరాన్ని కోరుతున్నాను అంటాడు నేను ఎప్పుడూ కూడా బలిని కోరలేదు మీరు ఇచ్చుకుంటున్నాడు బలి కానీ అసలైన బలి పస్తా పశువులాగా నేనే నా తట నేనే మీ కొరకు బలిగంగా సమర్పించుకోవాలని నిధపడుతున్నాను అని హెచ్చరించండి మాలక గ్రంథం వారు అందుకే ఆయన సంపూర్ణమైన ఏడవ బలి అది సంపూర్ణంగా తన జీవితాన్ని సమర్పించుకున్నారు కానీ ఎవరైతే ఈ ఏడవ బలిలో పాల్పొందరో వాళ్ళందరూ ఎనిమిదవ బలిలోనికి పాల్గొందాల్సి కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్న బలి దేనికి సంబంధించింది మూడు విధాలుగా అర్థం చేసుకోండి మొదటిది యహోవ దినము సమీపమైన కాబట్టి మీరు బాగా తీసుకోండి ఆయన తీర్పు దినము సమీపమైంది కాబట్టి ఆయన ఒకటి బలి స్థిరపరుచున్నాడు కాబట్టి ఆయన తీర్పుకి బలి ఆయన తీర్పు దినం బలి జరుగుతుంది అన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తుండ్రు కాబట్టి మనం ఏ రీతికి అర్థం చేసుకోవాలా హెబిల్ రాష్ట లేక ఎఫ్ఎస్ఎల్ రాష్ట కొన్ని వ్యాఖ్యలు మనం చూసి తిరిగి మనం ఇక్కడికి వచ్చేస్తాం అక్కడ మీరు పేపర్ ట్రేసర్ పెట్టుకోండి హెబిల్ రాష్ట పత్రిక పదవ ఎందుకంటే మీకు తెలిసిన హెబిల్ రాష్ట ఎందుకు అంత ప్రాముఖ్యమైంది అది ఇశాంత రక్షణ అనుభవంకొచ్చినాక సంఘంగా స్థిరపడినాక వాళ్ళ కొరకు రాయబడ్డ గ్రంథం అది అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అబ్రం సంతనమే హెబెర్ అనే ఒక వ్యక్తి ఉంటాడు అబ్రహం కాలం తర్వాత ఎబెర్ ఎబెర్ అనే వ్యక్తి ఉంటాడు కాబట్టి అక్కడి నుంచి వచ్చింది పదం హెబ్రూ అనే పదం సరే మీరు ఇప్పుడు వద్దు తర్వాత చూడండి అవన్నీ ఇప్పుడు మటుకు పదవ అధ్యాయము ఐదవ వచనంలో ఒక వాక్యం చూసి మనం తిరిగి ముందుకు వెళ్లిపోతాం పదవ అధ్యాయము ఆయిదవ వచనం ఇది మనం ఎక్కడ చూస్తామంటే కీర్తన అలభై వాద్యా చూస్తాం కదా ఈ వాక్యం కాబట్టి ఆయన ఈ లోకముందు ప్రవేశించినప్పుడు ఇలాగో చెబుతున్నాడు ఎవరు ఏస్తున్నా లోకంలోకి వచ్చినప్పుడు ఏమని చెప్తున్నాడు బలియో అర్పణయో నువ్వు కోరలేదు దావిద మారాడు నువ్వు బలిని అర్పణని ఎప్పుడు కోరలేదు కానీ నాకొక శరీరంను అమర్చితిది పూర్ణ హోమములను పాప పరిహార బలులను నీకు కావు ఆయనకి ఎటువంటి ఏవి ఆచరలు ఇష్టం లేవని చెప్తున్నాడు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చకు ఇదిగో నేను వచ్చి నానంటేని ఈ వాక్యం గురించి నేను అనేక సార్లు చాలా ఎన్నో ప్రాంతాల్లో ప్రకటించిన వాక్యం గ్రంథపు చుట్టల్లో మన పేరుంది అని దావిరాజు గారు నీ పేరు ఎక్కడ రాసుకుంటే కదా గ్రంథ చుట్టలో నా పేరు రాయబడిందంటే ఎక్కడ రాయబడిందంటే కీర్తన గ్రంథం నలభై అధ్యాయుడు రాయబడిందని చెప్తాను నేను ఎప్పటికైనా ఎందుకంటే అక్కడుంది నా పేరు అక్కడుంది నా భవిష్యత్తు గురించి ఎందుకు భయపడాలా అని చెప్తుంది అక్కడ నా భవిష్యత్తు నీ చేతిలో ఎంతో సురక్షితంగా ఉందని మీ తర్వాత చూడండి ఇంటివైనాక ఇక్కడ లేదు టెలి రాష్ట్రపత్రిక పదవి లేనలేదు కానీ అక్కడ ఉంది మన భవిష్యత్తులు ఆయన చేతిలో సురక్షితంగా ఉన్నాయి కాబట్టి శ్రమల కాలంలో ఎట్టి పరిస్థితులు ఎంత భయంకరమైన శ్రమ ఉన్నా అందరికీ ఉద్యోగాలు పోయినా దిననీ కిండి లేకుండా రేషన్ కార్డ్స్ లేకుండా ఆధార్ కార్డ్స్ లేకుండా ఆయన నిన్ను సురక్షితంగా పోషించేవాడు ఎందుకంటే నువ్వు ఈ లోకపు విధాన్ని నమ్ముకోలేదు అంతేనా లోకపు విధాన్ని నమ్ముకోలేదు నువ్వు ఆయన నమ్ముకున్నావు కాబట్టి ఆయన నిన్ను పోషించేవాడు పాత నిబంధన కాలంలో ఆధార్ కార్డ్స్ ఒకదా ఆ రోజున మన ఆయన దేవుని బిడలని ఎట్లా పోషించిండదు దేవుడు రోజు కాబట్టి ఏడవ వర్షం గ్రంథపుచ్చుతులు నన్ను కూర్చి వ్రాయబడిన ప్రకారము అంటే మన గురించి ఎప్పుడో రాయబడిందంట దేవ నీ చిత్తం నెరవేర్చకు ఇదిగో నేను వచ్చి నంటిని ఏస్తో చెప్తున్న సాక్ష్యం ఇది గ్రంథపు చుట్టలో అంటే ప్రవక్తలు తన గురించి ఎంతో కాలం నుంచి ప్రవచించారు కదా ఆది నుంచి ఏస్తావ్ గురించి ప్రవచనాలను మనం చూస్తాం ఆది నుంచి నా రాయబడిన ప్రకారము నేను ఈ లోకంలోకి వచ్చి నీ చిత్తం నెరవేర్చడానికి కాబట్టి మన పేర్లు ఎందుకు గ్రంథంలో రాయబడ్డాయంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి కోరికే అన్న విషయాన్ని యేసు ప్రభు జ్ఞాపకం ఇస్తున్నారు కాబట్టి నువ్వు కూడా అయితే మన పేర్లు గొరపిల్ల యొక్క గ్రంథంలో ఎవడి పేర్లు వాళ్ళందరూ పునరుద్దరణంలో పాలు పొందలేదు అనుంది వాక్యం వాళ్ళు పొందలేరు గొరపిల్ల యొక్క ఎవరి పేర్లు అయితే రాయబడతాయో వారే పునరుద్దరణంలో పాలు పొందుతారు తగ్గిన వాళ్ళు నిత్య నరకానికి పోతారు అన్న విషయం మనం చూస్తున్నాం ప్రారంభమైన వాళ్ళు ఆ వాక్యం చూడండి ఎనిమిదవ పాప పవిహార్త పౌలను కోరలేదు అనియో అవి నీకు ఇష్టమైనవి కావనియో పైన చెప్పిన తర్వాత ఆయన అంటే ఆ వాక్యం చెప్తున్నాడు పౌలు హెబీ రాస పత్రిక హెబీలకు పత్రిక రాస్తే ఏమంటుండే నలభైవ అధ్యాయంలో ఎరితగా రాబడి వాక్యం అని చెప్తున్నాడు అంటే టీచింగ్ చేస్తున్నాడు పైన వాక్యాలు ఎక్కువన్నాయో దాని ప్రకారంగా ఆయన ఆయన నీ చిత్తం రో ఇదిగో నేను వచ్చి అని ఇవన్నీ ధర్మశాస్త్రం చెప్పున అర్పింపబడుచున్నవి ఆ రెండవదాని స్థిరపరచకు మొదటి తనని కొట్టివేచున్నాడు ఏసుక్రీష్ యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడట చేత ఆ చిత్తమును మనము పశుతపరచబడి ఉన్నాము అది అసలైన అర్పణ కాబట్టి దేవుని యొక్క బలి అర్పణ ఏంది అంటే సృష్టిలో తన సొంత కుమారుని మన బనిగా ఆర్పించడమే అర్పించడమే అసలైన ఆర్పణ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు సరే రెండవ విధానం ఏదైతే అరేంజ్ చేసుకుంటాము చూడండి రోగు పత్రిక పన్నెండు అధ్యాయంలో ఈ విషయాన్ని మనము అనేక సార్లు దానికంటే ముందు రోగు పత్రిక ఆరో అధ్యాయంలో ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణంలో మనము పాలు పొందాలా అని ఆరో అధ్యయమంతా చెప్తుంది చూడండి మూడవ అష్టం ఆరో అద్యము మూడవ అర్షణం క్రీస్తు చేశావునికి బాప్సం మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిజం పొందినము అని మీరు ఎరగరా బాప్తిజం అంటే ఏంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేయాలి ఇప్పుడు చాలా మంది చెప్తారు బాప్సం బాప్సం పొందితే నీకు అంతా రోగాలు పోతాయి బ్రదర్ బాప్సం పొంది నీకు అంతా మంచిగా ఉంటాయి చెప్పారు కదా తప్పు కదా బాప్సం పొందితే రోగాలు పోతాయి బాప్సం పొందితే నీకు అంత మంచిగా అని ని ఆనే కాదు బాప్సం దేనికి పోదా అక్కడ చెప్పిండు ఆయనలో బాప్సం పొందిన వారందరూ ఆయన మరణంలో పాల్పొందినవారు అని ఎంత బాగా చెప్తుంది నువ్వు మరణంలో పాల్పొందిన రెండో భాగం అదే ఈ యొక్క బలి ఆయన ఏర్పరిచిండు ఒక బలి అదేంద బలి తన సొంత కుమారుని మన కొడుకు బలిగా ఆ సొంత కుమారుని బలిలో నువ్వు పాలు పొందాలనేది రెండవ భాగం ఒకవేళ నువ్వు పాలు పొంది దాని తృణీకరిస్తే నశించిన వారికి సినిమా వేరేతనంగా ఉందనేసి కొయ రాష్ట పత్రిక పవన్ చెప్తున్నాడు వాడికి ఎప్పుడు వేరితనంగా ఉంటది అందుకే మనం పోయిన వారం అటుపోయిన వారం ఎమ్మౌఫ్ గ్రామానికి పోతున్న ఇద్దరు దృష్టిల గురించి ధ్యానించిన వారికి వెరితనంగా ఉందా లేదా మనం ధ్యానించిన దాన్ని రికార్డింగ్ లో ఉంది రెండవ భాగంలో జపని ఆ భాగంలో ఆ ఎమ్మోస్ గ్రామానికి వెళ్తున్న ఇద్దరు శిష్యులు ఉదయ కాల నుంచి సాయంత్రం వరకు వాళ్ళు దేవునితో నడుస్తున్నారు సృష్టికర్తతో కానీ సృష్టికర్తని గుర్తించలేని స్థితిలో ఉన్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు నడుస్తున్నారు ఆ ఉదయం ఏం జరిగింది మగ్గలేని మరియా తక్కిన ఇతర స్త్రీలు వేరొక మరియా అని ఉంది వాక్యం వాళ్ళందరూ ఈ శిష్యులకు చెప్తే ఆయన లేడు సమాధిలో లేడు అని చెప్పినప్పుడు మీకేమైనా పిచ్చి పట్టిందా అన్నారు అంటే అనుమనించరు వాళ్ళు అనుమనించరు కాబట్టి వారికి గుడితనం వచ్చింది అన్న విషయం గణిస్తున్నాం కాబట్టి ఎప్పుడైతే ఆయన మరణాన్ని మనము అనుమతిస్తామో కచ్చితంగా గుడ్డితనం వస్తుంది మనకి హండ్రెడ్ పర్సెంట్ అది గ్యారంటీ ఎందుకంటే అక్కడ చూసిన వాక్యం పాత కాలపు ప్రజలందరూ గుడివాళ్ళైన చూసినాం అదే రీతిగా అపూస్తకాలలో ఎంతమంది గుడ్డివాళ్ళు కాలే ఆయన మరణాన్ని తృణీకరించడం వలన ఎంతో మంది కదా అననీయ సల కాలం నుంచి మొదలుకొని ఆ కొరతుల సంఘం ఏంది ఎకసీ సంఘం ఏంది ఆ సంఘాలందరూ గుడ్డివాళ్ళైన సంఘం కూడా లేకుండా దాని నామరూపాలు లేకుండా ఒక్క చిహ్నం కూడా ఒక్క గుర్తు కూడా లేకుండా ఆ సంఘానికి నిర్మూలించబడ్డాయి ఎందుకు ఒడితనగా తరణి అందుకే తెలుసు అంగతికి వచ్చినప్పుడు అటువంటిది లేదు శ్రమను చూడకుండా ఎవరు ఎత్తబడో అని హెచ్చరించండి పౌలు మేమందరం పునరుజం పొందుతాము శ్రమను చూడకుండా మరణించిన వారి కంటే ఒడు ముందు పోవోడు అని చెప్పిందా అదే రీతిగా కొన్ని సంఘంలో కూడా అనుమానం వచ్చింది కొన్ని సంఘంలో కూడా అనుమానం వస్తే ఆయన అనుమానాన్ని క్లియర్ చేయడానికి తన అవసరం రాష్ట్ర మీకు ఒక మర్మం జరుపుతున్నాయి కడగూర మొగినప్పుడు మనం అందరము మార్పు చెందుతాము మృతులు మొదట లేతురు ఫస్ట్ బయటకు వచ్చేవాళ్లు పునరుద్ధం అందేవాళ్లు మరణించిన వారు క్రీస్తు మృతమైన వారు మొదట లేతురు దాని తర్వాత మనము సదాకాలము అతనితో కొనిపోబడతాము ఎక్కడ కొనిపోబడతాం మధ్యాకర్షంకా మధ్యాకర్షం అంటే కొనిపోవడం కాదు మధ్యాకర్షం అంటే అక్కడ వేలా మధ్యాకర్షం అంటే వేలడం మేము అంటే శారీకంగా ఇవన్నీ ఆలోచిస్తారు కదా కాబట్టి రోమే రాష్టపతిక ఆరో వద్యం ఏం చెప్తుందంటే ఇంకా కిందకి వెళ్తేనే మీరు తర్వాత ఇంటికి వచ్చినాక చూడండి ఆయన భూస్థాపన పునరుతరులకు మనం పాలు పొందాలా అన్న విషయాన్ని ఇది జ్ఞాపకం చేసింది ఏ ఆరో వద్యం అంతా చాలా దానికి సంబంధించింది ముఖ్యంగా మూడవ భాగానికి మనం వస్తాము దాని తర్వాత కొంచెం మనము విడదీ తీసుకుంటాం వచ్చే వారానికి మళ్ళీ తర్వాత మూడవ భాగం ఏంటంటే ఇది బహు విశేషకరమైన వాక్యం అసలు బలి దేనికి సంబంధించింది అనేది దేవుడు ఏర్పరచుకున్న బలి దేనికి సంబంధించిందంటే మీరు అక్కడ చూడండి జపని గ్రంథానికి వెళ్లి తిరిగి ఏడవ అదే ప్రభువు ఆయన యహోవా దినము సమీపమైన ఆయన బలి ఒకటి సిద్ధపరచున్నాడు ఆయన దినము సమీపమైంది అంటే ఆయన తీర్పు ఆయన లోకంలో అడుగుపెట్టే దినము సమీపమైంది ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఈ లోకపు రాజ్యాన్ని ఆయన అవే కాలానికి సమీపమైంది ఈ లోకస్లోకి తీర్పు తీర్చబోతున్నాడు దానికి ముందు బలిని సిద్దపరచున్నాడు తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించున్నాడు యహో సన్నిధిని మౌనంగా ఉండు నీకు ఒక చిన్న గుంపుగా అనిపిస్తుందా బలి తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు యహో సన్నిధిని మౌనంగా నుండు హో ఏర్పరిచిన బలి దినందు ఏం జరుగుతుంది చూడండి అధిపతులను రాజకుమారులను గుంపులు మూడు కనిపిస్తాయి మీకు చూడండి అధిపతులు రాజకుమారులు అన్నదేవస్థుల వల్ల వస్తవులు వేసుకున్న వారిని నేను శిక్షించు మూడు గుంపులు ఉందా మూడు గుంపులున్నాయి ఏ రీతిగా అయితే బయలుదేవతకు బలదేవత వాణి అనుచరుని ప్రతిష్ఠించుకుందో మన ప్రభు కూడా అదే రీతిగా ఒక చిన్న గుంపును ప్రతిష్ఠించుకుంటుంది మీకు ఇక్కడ లక్ష నాలుగు వందల తాను పిలిచిన వారిని ఆయన అందరినీ పిలిచిండు కానీ పిలిచిన వారిలో కొందరిని ప్రతిష్ఠించుకున్నాడు బయలు కూడా అంతే చూడండి బయలుదేవత యొక్క భక్తులలో శేషించిన వారిని అంటే చిన్న గుంపుని వాడు కూడా ఈ విధానం బాగా చేసుకోండి దేవునికి విరోధంగా విరుద్ధంగా వాడు కూడా అక్కడే ట్రై చేస్తున్నాడు కాబట్టి అవి చూసినప్పుడు నీకు ఇవి కూడా ప్రభువులాగానే ఉన్నాయా అని ఉంటది కానీ అది కాబు అక్కడే ఉంది నీ యొక్క వివేచన వాడు కూడా త్రిత్వాన్ని ఏర్పరచుకుంటాడు అంటే మూడులుగా చూపించుకుంటాడు కానీ మనలో త్రిత్వం అనేది లేదు ఏ స్ప్రవే తండ్రి ఏ కుమరుడు ఏ స్ప్రవే పరశుద్ధాత్మ నీకు కాలంలో ఆ సైతాన్య కనిపిస్తూ ఉంటాయి ప్రధానం వచ్చినప్పటికీ కూడా మూడుగా కనిపిస్తూ ఉంటాయి మీకు ఇప్పుడు నేను చూపించిన తర్వాత చూపిస్తాను అత దీర్ఘంగా కానీ ఒకవేళ మీకు ముద్దగానే చూపిస్తే మీరు అర్థం చేసుకుంటారు అక్కడ కూడా వాడు ముగ్గురు ఏర్పరచుకుంటాడు ఏ రీతిగా అయితే మనము చంద్రి కుమారుడు పరశురాత్మని మనం ఏ రీతిగా ఏ సోలో చూస్తున్నామో వాడు కూడా అతనే తయారు చేసుకుంటాడు అది వాడి విధానం వెలుగుదూత సంబంధాన్ని వాడు అక్కడ తయారు చేసుకుంటున్నాడు అదే రీతిగా ప్రభువు కూడా ప్రభువు ఏ రీతిగా చేసుకున్నాడు కాబట్టి వాడు మోసపుచ్చా కాబట్టి వాడు కూడా అతనే తయారు చేసుకుంటాడు అర్చకులను తయారు చేసుకుంటున్నాడు భక్తులను తయారు చేసుకుంటున్నాడు ప్రతిష్ఠించిన వాడిని తయారు చేసుకుంటున్నాడు కానీ మరల్ని మట్టుకో దేవుడు పిలిచిన వాడిని ఆయన ప్రతిష్ఠించుకుని ఉన్నాడు అంటే పాస్టెన్స్ ప్రతిష్ఠించుకొని ఉన్నాడు అంతేనా అంటే అయిపోయింది ఒక దశలో లక్ష నలభద్ వేల మందిని సంపూర్తి చేసిస్తున్నాడు దేవుడు ఆ సంఖ్యని సంపూర్తి ఎగ్జాక్ట్లీ లక్ష నలభద్ మంది నేను చెప్తలేను ప్రపంచం నుంచి అంతా ఆ రీతిగా ఏర్పరచుకుంటాడు సత్యంలోనికి వచ్చిన వారిని అందరినీ సంపూర్ణంగా ఆయన ప్రతిష్ఠించుకుంటాడు కాబట్టి అది ఒక దినానికి ముగించిపోతుంది అది ఎప్పుడు ముగించిపోతుంది నాకు తెలియదు అంటే ఆయన దృష్టిలో ఆల్రెడీ ముగించిపోయినలా కూడా మన దృష్టిలో సరే మనకి తెలియదు మనకి ఇంకా అది ఇంకా బయపరచాయింగ్ అని తెలియదు టూ థౌసండ్ థర్టీన్ అని టూ థౌసండ్ ఫోర్టీన్ ఇది స్టార్ట్ అయ్యే మనకి కనీసం టూ నుంచి అర్థమవుతుంది ఈ వాక్యాన్ని నాకు టూ థౌసండ్ స్టార్ట్ అయింది గానీ కష్టతరంగా ఉండే చెప్పడానికి పబ్లిక్ లో కానీ నేను తీర్మానించుకుని చెప్పడానికి అందుకే బయటకు వచ్చేసిన బయటికి రాక తప్పదు ఎందుకంటే వీళ్ళు ఉంటే నువ్వు వీటికి పట్టిన శిక్ష నీకు వస్తుంది ఇక్కడ ఉంది వాక్యం ఎంత తేటగా యోధా ఎరస నీకు శిక్ష అంటున్నాడు కాబట్టి ఏర్పరిచిన బలి ఎటువంటిది అనేది ఇక్కడ చాలా బాగా చూడండి యహోవ్ ఏర్పరిచిన బలి ఎటువంటిది ఎనిమిదవ వర్షంలో ఆ దిన ముందు అధిపతులను రాజకుమారులను అన్ని దేశస్తులో వెళ్లే వస్త్రం వారిని నేను శిక్షిస్తును సరే మీరు శరీరంగా ఆలోచిస్తారు కదా రాజులు ఇంకోరు అధిపతులు అధిపతులు రాజకుమారులు సరే అధిపతులు అంటే చిన్న గుంపు రాజకుమారులు చిన్న గుంపు అనేవి మళ్ళీ వస్త్రములు వేసుకున్న వారు అది పెద్ద గుంపు అది కాబట్టి అన్య జనులు అంటే ప్రపంచమంతట అని అర్థం చేసుకోవాలి మీరు అన్య అంటే ప్రపంచమంతట విస్తరించిన వారు వీళ్ళు వారు ఎట్లున్నారంట వాళ్ళు వస్త్రాలు వేసుకున్నారు ఏం వస్త్రాలు వేస్తున్నారు పిచ్చి పిచ్చి వస్త్రాలు వేసుకున్నారు బాధారణ చేసుకోండి వేరే ఒక ఏసుని వెంపడించడము వేరే ఒక వస్త్రాలు ధరించుకోవడం మెట్టుకు సహోదరులరా క్రీస్తుని ధరించుకున్నది అన్నాడు లేదా పౌరు నువ్వు ఏం ధరించుకోవాలా ఏసు ప్రభు వస్త్రం ధరించుకోవడం అంటే అర్థం అది మనం ఏసులో ధరించుకోవాలా ఆయన వాక్యాన్ని ధరించుకోవాలా కానీ వీళ్ళు అన్ని దేశస్తుల కానీ వారి వస్త్రం ధరించుకున్నదంటే రకరకాల బోధలు రకరకాల ఏసులను వ్యవహరించారు అందుకే పౌరు చెప్పిండు వేరే ఒక యేసు అనేవాడు అన్నాడు ప్రభు చెప్పిండు మత్స్యమార్ నాలద్యంలో అనేక ఆ పరిటర్ వచ్చేదారు రకరకాల యేసులు ప్రతి మతంలో ఏసు ఉంటాడు నీకు ఖచ్చితంగా చూడండి ఎందుకంటే సైతాను ఆరితిగా మోసగిస్తాడు ప్రతి మతంలో ఏసు అనేవాడు ఉన్నాడు వేదాలలో ఏస్తు ఉన్నాడు పురాణంలో ఏసూ ఉన్నాడు బుద్ధుడు విషయమేంది వెలుగు వాడక ఏసుని అట్లా ప్రతి ఒక్కడు ఒక ఏసుని ప్రకటిస్తూ అనే జన్ లేక దేవు పిల్లలందరినీ ఆరితిగా ఎప్పుడు నువ్వు అన్యూన్ ఆయనకు విరోధంగా ఆయన వాక్యాన్ని తిరుగుదలిస్తే నువ్వు అన్యూన్ అన్యూడ్ అంటే ఏంది అన్నోన్ ఫెలో అనట్టు అంటే గుర్తు తెలియని వాడు అనర్థం మనకు మటుకు ఏసు ప్రభుత్వం గుర్తుండాలా ఆయన మరణ భూస్తాపతుల పురోజుల్లో పొందిన వాడిని పాలు పొందేవాడి ఆయన గుర్తింపు క్రీస్తుని ధరించుకున్నప్పుడు నువ్వు ఏసు పొంది ఉండాలా నువ్వు ఎవరిని ఏసు నేను క్రిస్టియన్ అని చెప్తారు కదా నిన్న మా బాబా ఉద్యోగం చెప్తుంది ఎవడో హిందూ అడిగింది అంట ప్రిలోని నువ్వు ఎవరు హిందూ అంటే నేను హిందూ కాదు అన్నాడంట అయితే మా బాబు చెప్తున్నట్టే అది నువ్వు క్రిస్టియన్ అని చెప్పి నేను క్రిస్టియన్ కూడా కాదు నేను జీసస్ టీ అని చెప్తున్నా పిల్లల పిల్లలట్లా మాట్లాడుతారు సరే ఓ రీతిగా కరెక్టే అది ఓ రీతిగా కరెక్టే ప్రభుత్వం ధరించుకుంటే నువ్వు ఆయన వల్లే తయారైతావు కదా క్రీస్తుని తరించుకోవడం అంటేనే ఆయన వెంబడించడము ఆయన సంపూర్ణంగా మనము స్వీకరించడం కానీ అన్యజనుల వలె వస్త్రంలు వేసుకోవడం అంటే అన్య జనుల ఆచారాలు క్రైస్తవులకి ఎక్కువ ఆకాశ నక్షత్రములను పూజించడము స్టార్స్ తెచ్చిపెట్టుకోవడము తమ్ముస దేవతను తెచ్చిపెట్టుకోవడము అవన్నీ ఈ కాలంలో ఎరగెడుతున్నట్టే కదా అందుకే పునరు మనం చూసినాము అంటే పండగ పండగలు చేసేవాడు అని అర్థం అది జేమ్స్ స్టాంగ్ నంబర్ హెచ్ త్రీ ఉంది సెలబ్రేటెడ్ అంటే పాస్టర్స్ లో ఉంది అంటే పండగలు చేసుకున్న వారు అని అర్థం యూధ అంటే పండగలు చేసుకున్న వారు అంటే అయిపోయింది నువ్వు పండుగ చేసుకున్నావు అంటే నువ్వు నువ్వు తీర్మానించబట్టవు నువ్వు ముద్రించబట్టవు నువ్వు పండుగ క్రైస్తవుడిని అని ముద్రించబడి అంటే పండుగ క్రైస్తవుడు అని అర్థం అక్కడ చెప్పబడి నిర్శలేమంటే నాకేం కాదు నేను సమాధానం కలిగేదానను అనేది అర్థం కాబట్టి ఇవి ఉపమరీతిగా ఏరీతిగా తయారైపోయినాయి యుగ సమాప్తిలో నాకేం కాదు నేను నేను స్థిరంగా ఉన్నాను నాకు సమాధానము నా మీద ఏం ఉపద్రం రాదు అనుకున్నారు కానీ వచ్చింది ఎరసలం మీద ఉపద్రం ఎరస్రవం వచ్చిందా లేదా ఇన్నిసార్లు వచ్చింది యేసులో ఉపద్రం వచ్చిందా లేదా హే రోజు ఏసు టైంకి ఏం జరిగింది హే తెలిసింది తన శబునగాళ్ళు తన మంత్రజ్ఞలు చెప్పారు ఏంది ఒక గొప్ప రాజు పుట్టబోతున్నాడు నా రాచ నేను ఎంతో కష్టపడి అదే మనం గెలిచినా కదా ఉపదయ్రంథం నుంచి ఉపదయ్రంథాన్ని మనం గరించినప్పుడు చిన్న చిన్న ప్రవక్తలకు సంబంధించిన వాక్యాలు ఉపాధ్యాయ గ్రంథం మనం జరించడం గాని ఉపాధ్యాయ అనే పేరు పెట్టలేదు అంటుంది ఆ రికార్డింగ్ స్కీమ్ చిన్న ప్రవక్తలకు సంబంధించిన పదమే ఉంది కానీ దాని లోపల ఉపదయ గ్రంథాన్ని మనం జరించడం కానీ జాగ్రత్తగా చూడండి ఇంటర్నెట్ లో ఉపాధ్యాయ అనే పదం కనిపించదు కానీ చిన్న ప్రవక్తలకు సంబంధించిన పదం వెళ్తాది కానీ ఉపదయ గ్రంథాన్ని ధనించడం మొత్తం దీర్ఘంగా దగ్గర దగ్గర తొమ్మిది అధ్యాయాల తొమ్మిది భాగాలు పంతొమ్మిది భాగాలు ఉంది అది చాలా పెద్ద ఉంది అది ఉపదా తొమ్మిది భాగాలు అంటే తొమ్మిది గంటల ఉదయం అది గంటల టీచింగ్స్ ఉన్నాయి అందులో అందులో మనం చూసినాము ఉపదాయ గ్రంథం నేను సంబంధించింది ఏదోకి సంబంధించింది కదా ఏషాగు సంతతి వారికి సంబంధించింది నాకేం కాదు నేను పైన శయ్యూరు పర్వతం మీద నా ఇల్లు కట్టుకున్నా అంటే అది గుహల్లాగుంటే పైన పర్వతాలు ఆ పర్వతాలలో గుహలో వీళ్ళు ఉండటోలు ఆశ్చర్యం కదా ఎవరుంటుంది అట్లా వాళ్ళ ఆ రీతిలో కాదు నాకేం కాదు స్థిరంగా ఉండదు బిజినెస్ చేయాలా పోయి అక్కడ కూర్చొని తిరపడాల కానీ షేరు పొరతని పడవేస్తాడు ఈ రోజు లేదు నిజంగా చేరు పొరతం అది కూలిపోయింది ఏదో వంశస్థులు ఇవ్వట్లేదు కానీ హే రోజు ఏదో ఏదో మీడు అని ఉంది అపసలు ఆ ఏదో మీడు ఏం చేసిండం చూస్తున్నాం కదా ఏం చేసి ఏ శుప్రవణి చంపాలనుకున్నాడు ఏ స్టావు ఎవరిని చంపాలనుకున్నాడు చిహ్న పరంగా చెప్పబడ్డాయి ఏషాబు యాకబుని చెప్పాలనుకున్నాడు యాకబు సంతతి నుంచి ఏ శ్రబు రావాలా అది విధానం అది అదే రీతిగా హేరో కొత్త నిబంధనలకు వస్తే హేరో సంతతి వాడు ఏ స్ప్రభు యాకబు సంతతిని చూసేవాడే ఓ రీతిగా చెప్పాలంటే యాకబు పండుపేలే కదా కాబట్టి అక్కడ మళ్ళా అదే ఆత్మీయ పోరాటం ఆయన చంపాలా హేరో హేరో కాబట్టి ఏదో వం చేస్తానంటే శారీరకంగా ఉండేవాడు ఆత్మీయంగా ఉండేవాడిని చంపాలని తీర్మానించుకోవడం అది విధానం అది కాబట్టి ఏం జరిగింది దాని తర్వాత గొప్ప రాజపుందంటే ఆయన ఒక శాసనం పెట్టి నేంది చంపిందా లేదా గర్భిణీ స్త్రీలను కూడా చంపిన వాళ్ళు చాలా కఠినంగా దాని తర్వాత దానికి ముందు కూడా మనం చూస్తాము ఆయుగుప్తులో మోసపుట్టే టైం కదా చూస్తున్నాం తప్పించింది కదా మోసని వాళ్ళ తల్లి తప్పించింది ఏష్ట అదే విషయం మూడోసారి చెప్తున్నాడు పన్నెండు ఇరవై నాలుగో అధ్యాయంలో మతేష్ వార్తలో ఇంకొకసారి అది జరగబోతుంది ఆ దినమున గర్భిణీలకు పాలిచ్చు వారికి మహాశ్రమ అనడు కాబట్టి అది ఊహించుకుంటే చాలా భయంకరంగా ఉంటుంది అది చెప్పడం కూడా ఎవరు చెప్పలేరు ఎవరు చెప్పడా వాక్యం చెప్పలేరు కాని మనం ఎందుకు చెప్పాలా వాళ్ళని తీరు స్థితపరచకపోతే మనం పని చేయలేదన్నట్టే కదా మన సేవ మనకు ఇవన్నీ బయపరచలేదన్నట్టే సేవ ఈ విషయాలు మనం ప్రకటించలేకపోతున్నాం సరే చాలా కష్టతరంగా ఉంటుంది వాడు ఎట్టి పసుపులో వీటిని ముందు పొనియకుండా మనకి ఏదో ఒక ఇస్తాడు మనల్ని ముట్టలేడు వాడు కానీ మనకి అడ్డంకులు వాడు పెడతాడు మనకి ఏదో ఒక అడ్డంకుంటుంది ఉద్యోగ స్థలంలోనూ ఏదో ఒక పండుగలు ఉంటాయి మనం ఏ వాటిని ఛేదించుకోవాలి మనం కూడా కొంత జాగ్రత్తగా ఈ విషయంలో కదా ఏ వాటిని ఛేదించుకొని మనం ముందుకు పోవాలనేది కాబట్టి చూడండి ఈ అన్ని జన్ల వస్త్రాలకు సంబంధించిన వాక్యం కృప్తంగా మీకు రెండు మూడు విషయాలు చూపించేసి వచ్చేవడం దాన్ని మనం దీర్ఘంగా ధనిద్దాం ఎందుకంటే ఈ వస్త్రాలు చాలా ప్రాముఖ్యమైనవి పరిశుద్ధంగా మనము ఆయన ధరించుకోవాలా పరిశుద్ధ అలంకారం ధరించుకోవాలా వస్త్రం ధరించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైంది కదా మత వార్త మనము ఒక ఉపమానాన్ని చూస్తాం అది కూడా మళ్ళా పెండ్లి మీద సంబంధించిందే కదా ఇరవై అధ్యాయం ఏసు వారికి ఉత్తరం తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా పద్మవ రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది పదవ రాజ్యాన్ని పోల్చబడింది ఒక రాజును పోల్చిండు ఆ రాజు ఏం చేస్తుండ తన కుమారుని పెండ్లి విందు సిద్దపరిచిండు దానికి సాదృశంగా ఆ పెళ్లి విందుకు పిలవబడగా రప్పించటకు అతడు తన దాసులను పంపగా మీకు తెలుసు మూడు గుంపులు మరలా ఇక్కడ మీరు బాగా చూడండి నేను చూపించే వాక్యం అది ఎక్కడో చూడండి పదవ వచనంలో ఆ దాసులు రాజమార్గంలోకి పోయి చెడ్డవారి మంచివారి తమకు కనపడిన వారిని అందరినీ పోగు చేసి చేసిరి గనుక విందుకు వచ్చిన వారిలో వారితో ఆ పెండ్లి చాలా నిండాడు బాగా చేసుకోండి ఎన్ననే రెండు గుంపులు నేరా చెడ్డవారు మంచివారు ఇది విషయం బాగా చేసుకోండి ఎప్పుడైతే బుద్ది కలిగిన కనియక తన దివిని చక్కపరచుకుంటదో గదిలోకి వెళ్ళినాక తలుపులు వేయబడతాయి ఇరవై ఐదోదిస్తాం మత వార్త ని వాళ్ళు తర్వాత వచ్చి తలుపు కొత్తారు తలుపులు వేయబడ్డానుక వాళ్ళ తలుపులు కొట్టినప్పుడు మీరెవరు నాకు తెలియదు పోండి అంటాడు అప్పుడు వాళ్ళు సంత పోయినప్పుడు ఏం జరిగిందన్న విషయమే మనం ఇక్కడ చూస్తాం వాళ్ళందరూ సంత వీధుల్లో పోయి శ్రమలపాలై మరణించి తిరిగి పెళ్లి వస్తారు లేటు వస్తారు గొప్ప జనం అందరూ పెళ్లి విందుకు లేటు వస్తారన్న మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం కాబట్టి మంచివారు ఏం చెడ్డవారు అందరు వస్తారు కానీ ఒక విషయం ఇక్కడ చూడండి ఎవరు కూడా బలం బలవంతం చేత పర్లవరాజు అన్న విషయాన్ని రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి స్నేహితుడా పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఏలాగో వచ్చితి అడుగుగా వాడు మౌన అయి ఉండే రాజు వీని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకట్లోనికి త్రోసివేయుడి అక్కడ ఏడుపును పండ్లు కోరుకుంటాయుడునని పరిచారకులతో చెప్పాను కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను సరే మీరు అనొచ్చు ఆయన వస్త్రము ఏంది నువ్వు ఏ కూడా మోసంతో ఆయన సన్నిధిలో నిలబడలేవు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన ఊరికేనే గుర్తుపడతాడు నువ్వు ఏం వస్త్రం ధరించుకున్నావు తెలిదా నువ్వు ఆయన వాక్యాన్ని ధరించుకున్నావా లేక వేరే ఒక వాక్యాన్ని ధరించుకున్నావా ఆయన గుర్తుపడతలేడా చక్కగా గుర్తుపడతాడు ఎందుకంటే ఆయనకు ఏవి కూడా మర్మంగా లేవు ఆయన దృష్టికి ఆయన కళ్ళకి ఏవి కూడా మర్మంగా దాచబడలేదు అన్ని హృదయంలోని తేటగా చూసేవాడు ఆయన నిజంగా జీవని వాక్యాన్ని ధరించుకునేవాళ్ళే అనేది ఆయనకు బాగా తెలుస్తుంది కాబట్టి ఆయన రాజ్యంలో నువ్వు అంటే నువ్వు ఖచ్చితంగా ఆయన వస్త్రం ధరించుకోవాల్సిందే పెళ్లి వస్త్రం ధరించుకోవాలా పెళ్లి వస్త్రం అంటే ఏం చెప్పండి పరిశుద్ధంగా జీవించడము ఆయన వాక్యాన్ని సంపూర్ణమైన సత్యంలోనికి రావడమే అది నువ్వు స్థిరంగా తీర్మనించుకోవాలి నీ హృదయంలో ఇది సత్యము అని నేను నమ్ముతున్నాను నువ్వు నాకు అనుగ్రహం నీకు ఎంతో బంగారు నేను ఇది నా జీవితంలో అవలంబించుకోవాలా అది తీర్మానానికి సంబంధించి నువ్వు తీర్మనించుకోకపోతే ఉత్తగా విని వెళ్ళిపోవడమే అది తీర్మనించుకుని అవలంబించడం కొంత కష్టమే ఎందుకంటే మనుషులు తృణీకరిస్తుంటారు కానీ నువ్వు నీ యొక్క వ్యక్తిగత జీవితమే కదా తీర్మే నిలబడాల్సింది మనుషులు ఎవరున్నాడు నీకు సపోర్టు కాదా నీ అంతటి నువ్వే సపోర్టివ్ కాబట్టి ఆ దినము పోయేవారం చూసాం మనం ఆ దినము అగ్నిచేత సమస్తూ బయలుపరచడం మన పేదరి పత్రికలో చూసినా నీ చే నీ క్రియలన్నీ అగ్ని చేత బయల్పరచబడతాయి అని అక్కడ మనం చూస్తున్నాం కాబట్టి నువ్వు పెళ్లి రావాలంటే మట్టు ఆయనని ధరించుకోవాలా పరిశుద్ధ దేవుని యొక్క వాట్యాన్ని ధరించుకోవాలా నీ హృదయాలను నింపుకోవాలా ఇవన్నీ సత్యాలను స్వీకరించాలా వాటిని అవలంబించుకోవడం సరే నేను అవలంబిస్తాను బ్రదర్ అంటే ఎట్ల నువ్వు ధరిస్థిరపరచగలం నువ్వు నిజంగా ఈ వాక్యాన్ని అవలంబిస్తున్నావు అంటే ఎలా తెలుస్తుంది నాకనే కాదు దేవుడికి ఎట్లా తెలుస్తుంది నాకు తెలండు అసలు చూడండి మిమ్మల్ని ఈ వాక్యాన్ని నువ్వు తీరుపదించుకుని దాన్ని అవలంబిస్తున్నావు అంటే అంటే దాన్ని పాటించడం దాన్ని ప్రకటించడం నువ్వు ప్రకటిస్తే సాక్ష్యంగా ఉండగలవు అనుభవపూర్వకంగా ప్రకటించడం అంటేనే అవలంబించడం నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేసినా గానే కాబట్టి మనము పరిశుద్ధ ఆయన యొక్క వస్త్రాన్ని ధరించుకోవాలా అంటే తెల్లవస్త్రమని కాదు గౌరపిల్ల రక్తంలో వారి వస్త్రం ఒత్తుక్కొనిది అని మనం చూస్తాం కదా ప్రణంగంలో పరిశుద్ధ వస్త్రం అంటే అది అంటే ఏంటంటే నీ పాపంలు కడగబడాలా నీ పాపంలు విమోచింపబడాలా పరిశుద్ధంగా నువ్వు తయారు కావాలా ఏరీతిగా నీ నడతను శుద్ధి చేసుకుంటావు దేవుని వాక్యం చేతనే కాబట్టి నువ్వు వాక్యం చేత శుద్ధీకరించబడతనే గాని ఆయన పెళ్లి విధులు ఆయన పాల్గొనలేవు బుద్ధుని కన్యకలు ఎందుకు శ్రమల పాలయ్యవాల్సి వచ్చింది వాళ్ళు పరిశుభ్ర పరచబడలేదు ఆయన మన పూర్తపడి వమ్ము చేసిన కాబట్టి తిరిగి వాళ్ళు మరణించాల్సి వస్తుంది అదే విషయం మనము ఈ యొక్క మూడవ భాగంలో చూస్తున్నాం దానికి సంబంధించిన వ్యాఖ్యలు మనం కీలకంగా వచ్చే వరకు చేస్తున్నాం ఎందుకంటే గొప్ప జనము ఏ రీతిగా మరణించబోతుంది దేవుని యొక్క ఏర్పాటు అనేది మనం చూసినాము జపన్య గ్రంథంలో ప్రభు ఒక ప్రభు దినమన ఒక బలిని సిద్దపరచేడు ఈ బలి దేనికి సంబంధించిందంటే గొప్ప జనం అందరూ బలి కాబోతున్నారు అన్న విషయానికి సంబంధించిన వాక్యం ఇది మూడవసారి మొదటిది మన ప్రభుత్వంగా అర్పించబడ్డాడు రెండవది మనము అందరిలో పాల్గొందిన వాళ్ళం కాబట్టి మనం కూడా బలిగా అర్పించబడ్డ మన జీవితాలు అతనికి సమర్పించబడ్డాయి ఆ వాక్యాలను మీకు ఇప్పుడు చూపిస్తాను వచ్చేవారం దీనికి సంబంధించి చూపిస్తాను బలికి సంబంధించింది మూడవ బలి గొప్ప జనం మరణించాల్సింది ఎందుకంటే వాళ్ళు ఆయన ఆయన బలిని వమ్మదీసిన వాళ్ళు ఆయన బలిగా తన జీవితాన్ని సమర్పించుకుంటే అబద్ద బోధన ఆశ్రయించి ఆయొక్క ర్యాప్సర్ కల్ట్ బోధన విని వాళ్ళందరూ బుద్ధులని కన్యకలు అయిపోయి మరణించాల్సి వస్తుంది బుద్ధిని మరణిస్తారు మరణించినప్పుడు బుద్ధి ఎందుకంటే ప్రగం ఉంటేనే నీకు బుద్ధి బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయనందరి గుప్తం అయినాయి కాబట్టి నువ్వు ఆయన హృదయంలో స్వీకరించుకుంటేనే నీకు బుద్ధి వస్తుంది ఆయన హృదయాన్ని ఎట్లా ఆయన చెప్పిన వాక్యాన్ని వినడమే ఆయన చెప్పిన వాక్యం ప్రకారంగా పాటిస్తేనే ఆయనని నువ్వు స్వీకరించడం పేతులు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు అంటే అవును ప్రభు అంటే అయితే నా గొర్రె కాయ్ నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నేను చెప్పిన పని చెయ్యి ఏంద పని నా గొర్రెన్ కాయ్ కాబట్టి నిజంగా నువ్వు స్వీకరిస్తే ఆయన చెప్పిన పని చేయాల్సిందే కాబట్టి ఆయన వాక్యము ఏం నువ్వు ఆ పని చేయాల్సిందే ఆదిత్యకు చేసినప్పుడే నువ్వు ఆయనను వివరించబడవన్న విషయం జ్ఞాపకం చేస్తున్నావు కాబట్టి నువ్వు వేసుకున్న అన్య దేశ వస్త్రములు అనిల వస్తములు నిన్ను ఎత్తే పరిస్థితుల్లో ఆయన సదంలో నిలబెట్టావు నీకు ఖచ్చితంగా శిక్షా ఇస్తారు కాబట్టి ఎవరైతే ఈ పెళ్లి విందులో శిక్ష పొందిందో వీడి కాళ్ళు చేతులు కట్టేసి ఎక్కడేమన్నాడు చీకటిలో కటిక చీకటి గల స్థలంలో పడవేయమన్నాడు కాబట్టి వీళ్ళందరూ కటిక చీకటిలో పడవేయబడుతున్నారు కానీ చూడండి కటిక చీకటి అనుభవం మట్టుకు గొప్ప అందరూ భరించాల్సిందే సర్పములు తేళ్లు మట్టుకు శాశ్వతంగా కటిక చీకటి నీలలో నర్కంలో ఉండాల్సిందే దానికి నువ్వేం చేయలేవు నేనేం చేయలేదు అట్లెట్లా అంటే నీనామన ప్రవచించలేదా అని చెప్తారు నీనామన రోగులను స్వస్థపరచలేదా నీనామున దయము వెలగట్లేదా వాళ్ళంతా ఎవరు వాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ పెళ్లి వస్త్రము పరిశుధ అలంకారాలు ధరించుకోలేదు వాళ్ళు వేరే ఒక అలంకారాలు ధరించుకున్నారు వేరే ఒక వస్త్రాలు ధరించుకున్నారు రకరకాల ప్రాంతాలకు పోయి రకరకాల బోధలను స్వీకరించిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ ఎట్టి పరిస్థితిలో ఆయన సన్నిధిలో ఉండేరు కానీ గొప్ప జనం ఇప్పుడు వేరే వర్షాలు ధరించుకుంది ఆయన వచ్చే టైంకి వాళ్ళు దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే యుగ దేవత గుడితనం కల్పించింది అన్ని కరెక్టే బ్రదర్ అన్ని సమస్య అన్ని ఓకే బ్రదర్ నేనైనా స్వీకరిస్తా కదా నాకేం కాదు ఆయన నా పాపంలో కూడా చదిపాడు అనేసి నేను బ్రదర్ కాబట్టి నాకేం కాదు అని ధీమాగున్నవాళ్ళు ధీమగా ఉండి ఆయన వాక్యం అయితే ధృవీకరించాలి ముదినేని కన్యాక అంటే అదే కదా కన్యాకల్ అందుకే మనము సరే ఒక్క వాక్యం చూపిస్తాను చూడండి ఎహెచ్కల్ గ్రంథము ముప్పై అధ్యాయం సరే ఇదంతా ఇరవై ఇరవై వచనంలో నుంచి వారు ఏ రీతిగా మరణిస్తారన్న విషయం అక్కడ చెప్పబడింది సరే ఇక్కడ ఆస్థిర్యకరణ ఏందంటే నాకు ఇప్పుడే అర్థమైంది అషూరు గురించింది అక్కడ ఇరవై వచనంలో అశూరు అంటే అశూర్ అంటే మీకు తెలుసు ఒకప్పుడు సువార్త ప్రకటించబడ్డ దేశం కదా యోన కాలంలో దాని తర్వాత నహోము కాలంలో చివరి తీర్పు దేవులకు కనుకరించి వాళ్ళకి ఇచ్చింది అశూరు ప్రాంతం కాబట్టి అశూర్ అంటే ఒకప్పుడు ప్రభుత్వ స్వీకరించి ఒక వంద సంవత్సరాల తర్వాత ప్రభుత్వ ధృవీకరించిన దేశం అది కాబట్టి అశూరు అంటే కూడా ఉపానీతిగా క్రైస్త సంఘం చాలా మందికి అర్థం కాదు అశూరు క్రైస్తవులు ఎట్ైతారు అని అంటారు వాళ్ళు అప్పుడు నువ్వు చెప్పాల అశ్వరుకి యోన మొట్టమొదటి శువర్త ప్రకటిస్తే వాళ్ల రాచి గోడెపట్ట కట్టుకుని ఉపాసన ప్రకటించి పక్షులకు కూడా ఆహారము నీళ్లు పెట్టకుండా వాళ్ళందరూ పశ్చాత్తాపడి దేవుడి జీవితం సమర్పించుకున్నారు నూట సంవత్సరాల తర్వాత నాహోము కాలంలో వాళ్ళు తిరుగు చేసి విర్రవీగి గర్వించి నశించిపోయినారు అన్న విషయం కాబట్టి అశ్వురు ఉపమరీతిగా రక్షణ పొందిన క్రైస్తస్ అంగానికి సాదరుశంగా ఉంది అని వాళ్ళు చూపించాల లేకపోతే వాళ్ళు ఎవరు వాళ్ళు అశ్వ ఎట్లయితే బబులో ఎట్లా క్రైస్తే సంఘం అయితే బబులు నువ్వు కదా అంటారు వాళ్ళు సరే వారికి ఇవన్నీ ఏ రీతిగా చెప్తావు నీకు చాలా ఓపిక అవసరం ఇవన్నీ చూపించాలంటే నీకు చాలా ఓపిక అవసరం కాబట్టి మనకి చాలా ఓపిక అవసరం అన్న విషయం అర్థం చేసుకోవాలా ప్రభు తప్ప ఎవరు మనకి ఓపిక ఇవ్వడు వాళ్ళు త్వర త్వరగా త్వర త్వరగా ముగించుకుని పరిగెత్తాలా వాళ్ళు వాళ్ళ ఓపికతో ఇట్లా బైబుల్ తీసి చదివే కాలంలో నేరు వాళ్ళు మనకు కూడా టైం దొరకలేదు కానీ మనం ఓపికని తెచ్చుకోవాలా అన్న విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి నలభై ఆరవ వచనం మీరు ఇంటి వినక చదవండి ఇది ఈ అసూరుకు సంబంధించి ఇర్మియా గ్రంథం నలభై ఆరవ వచనం అధ్యాయం పదకొండవ వచనం అసూరు అన్న బబులోన అవిగుప్తు అన్న మత క్రైస్తవుల సాదృష్టం అన్న విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలా ఎందుకంటే అవిగుప్తు సువార్త ప్రకటించబడింది కదా అవిగుప్తు సువార్త ప్రకటించు నీ దేవుడు నిజమైన దేవుడు అని చెప్పింది జోసెఫ్ తో అనడా లేదా అంటే స్వీకరించింది రమ్ముడు స్వీకరించారు దాని తర్వాత మోసకాలంలో స్వీకరించారు చివరికి అన్ని తెగుళ్లు పట్టినాక అప్పుడు స్వీకరించారు సరే కాబట్టి తుకుమనీగా అంటే పాత జీవితానికి సాదృశ్యం విశాఖ మాకు అవిక్తులనే బాగుండే అక్కడనే మాకు ముందే మంచి ఆహారం దొరికిండే అంటే పాత జీవితమే బాగుంది పంది తన పాత జీవితం ఎన్ని బురదలకు వారు బురదలకి బయటకు వచ్చినాక తిరిగి మళ్ళా బుడదలకు పోలా అన్న కోరిక కలిగింది కాబట్టి ఐగుప్తు అంటే పాత జీవితానికి సాదృశ్యం కాబట్టి ఏమంటాడు ఐగుప్తు కుమారి అంటే కుమారి అంటే స్త్రీ దాని తర్వాత ఎటువంటిది కన్యక అంటే పరిశుద్ధమైంది రక్షణ పొందినని కనీక అంటారు కాబట్టి ఐగుప్తు కుమారి కన్యక గిలాదునకు వెళ్లి గుగ్గిలము తెచ్చుకున్నము గుగ్గిలం అంటే ఏం చెప్పాను ఎవరైనా చెప్పాలరా గులం పదకొండవ అధ్యాయం ఇర్మియా గ్రంథము నలభై ఆరవ అధ్యాయము పదకొండవ వచనం బిఏఎల్ఎం బామ్ అంటే నోనే కొన్ని మూలికలు నూనెలో మూలికలు కలిపి మందుని బామ్ అంటారు ఇంగ్లీష్ లో కాబట్టి ఆ రోజుల్లో మనుషులు అది ఇప్పుడు స్పెషల్ టైగర్ బామ్ అని జంతు బామ్ అని అమృతని స్పెషల్ బ్రాండ్స్ ఉన్నాయి కదా అమృతాజిని అంటే చెన్నై నుంచి వస్తుంది టైగర్ బాంబ్ అంటే సింగపూర్ నుంచి వస్తుంది సింగపూర్ చైనా నుంచి వస్తుంది టైగర్ బాంబు చాలా పవర్ఫుల్ జెంధు బాంబ అంటే మళ్ళీ అక్కడ మహారాష్ట్ర అక్కడ నుంచి వస్తుంది అక్కడ రకరకాల జిందా బాంబా కూడా ఒక తెలుసా జిందా తలస్పతి వాళ్ళదే ఇక్కడే గోల్నాక గోల్నాకలా సరికది జిందాబాం జిందా తెలస్పతి వాళ్ళదే సరే ఇవన్నీ వాడినరా మీరు నేనైతే అన్ని వాడినా టైగర్ బాంబ్ వాడినా జిందా బాంబ వాడినా అమృతాంజని వాడినా జెందుబాబ్ కూడా వాడినా ఎందుకంటే అట్లనే గిలాదు లోని గుగిలం గిలాదు లో థైరాయిడ్ గుగిలం అంటే బామ్ గిలాద్ బామ్ అనలా దాన్ని వారి ఇప్పుడు అది చాలా పవర్ఫుల్ అన్నట్టు నువ్వు ఎంత పవర్ఫుల్ మందు తీసుకొచ్చినా నీ బాధ నీ గాయంలో ఎవరు తీయలేడు అని చెప్తున్నావు చూడండి ఐగు తుకుమారి కన్యక గిలాసుకు వెళ్లి గుగిలము తెచ్చుకోవాలి విస్తారమైన ఔషధంలో నువ్వు ఎన్ని మందులు తెచ్చుకో విస్తారమైన ఔషధంలో తెచ్చుకున్నట వ్యర్థమే నీకు చికిత్స కలుగదు నీకు ఎట్టి పర్సెంట్ చికిత్స కలగదు బాగా అర్థం చేసుకోవాలా మందులు ఇవన్నీ దేవుడు సృష్టించండే కదా ఈ లోకం మొత్తం సృష్టించింది దేవుడే అంతేనా లేదా ఈ లోకంలో ప్రతి వస్తువుని అని సృష్టించండి కదా భూమి ఈ మందులన్నీ భూమిలోకి వస్తాయి మీకు తెలిసలేదు కెమికల్స్ అన్ని భూమిల నుంచి వస్తాయి అన్ని అందులోంచి తయారు చేయాల్సి వచ్చింది కాబట్టి అన్నిటి దేవుడు భూమిలో పెట్టేసాడు సరే వాటి అన్నిటినీ వాడుకోవడంలో తప్పే లేదు కానీ వాటి కంటే ముందు నేను ఈ శరణ్ ను మనం చూస్తుంటాం వాక్యం నువ్వు పనికి పిచ్చి పిచ్చి ఆహారం తినద్దని లేవియా కాలంలో చెప్పాడు లేదు అది పాత నిబంధన కాలం బ్రదర్ కొత్త నిబంధన కాలంలో అన్ని తినేసి అన్నాడు ఓ పాస్టర్ అవన్నీ తప్పబోదాలు సౌత్ కొరియాలో పెద్ద గడవ నడుస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఆ దేశం వాళ్ళు కుక్కలను తింటారు అన్నట్టు మన దేశంలో ఇప్పుడు మన దేశంలో రకరకాల మన దేశంలో కూడా తింటారు కుక్కలు మీకు తెలుసా మణిపూర్ మిజోరాము నాగాలాండ్ అక్కడంతా కుక్కలను తింటారు వాళ్ళు ఆడ కుక్కలు అనిపించవు కరీంనగర్ల కుక్కలన్నీ మనం అయిపోయినట్టంప్ పోలీస్ క్యాంప్ ఒక్క కుక్కలు కనిపించలేదంట కుక్కల శబ్దాలన్నీ బంద్ కరీంనగర్ లా అంటే రకరకాల తింటారు చైనాలో కూడా అంతే పిల్లులని కుక్కలను తినేస్తా ఉంటారు ఎందుకంటే మీరు బాగా అర్థం చేసుకోవాలి మను వారి గురించి ఎప్పుడు తప్పుగా చెప్పద్దు వాళ్ళ దేశంలో పోతే వాళ్ళ గురించి తప్పుగా చెప్పద్దు ఐగుప్తులలో జరిగిన ప్రాబ్లం అదే ఐగుప్తుల్లో ఇసల్పల్ అంటే ఎందుకు వాళ్ళకి అసహ్యం అంటే ఇసల్పల్ వాళ్ళ వాళ్ళ మాంసం ఏంది వాళ్ళు తినే ఆహారం బీఫ్ కదా వాళ్ళు తినేది ఎద్దు మాంసము ఆవు మాంసం తినేటోళ్ళు వాళ్ళు కాని ఐగుప్తులు పూజించేదే దాన్ని కాబట్టి వాళ్ళకి వీళ్ళంటే అసహ్యం ఉండేది మన దేశంలో కూడా కదా ఈ దేశము ఆవుని పూజిస్తుంది కదా మరి వాళ్ళు దీన్ని తింటే వాళ్ళ కోపం కదా ఇవన్నీ చరిత్రలో నెరవేరుతుంది పాతన్న కాలంలో ఉన్నాయి అన్నింటి దేవుడు తీసుకొస్తా ఉన్నాడు తీసుకొస్తాడు చూడండి ఒక వాక్యం చూపి నేను ముగించుకుంటా వచ్చేవారము ఈ వాక్యాలను మనం తీర్ఘంగా ధ్యానిస్తాం యశ గ్రంథము నలభై అధ్యాయము ఇది మనం చాంత్ ధ్యానించిన నాకు చాలా ఇష్టమైన వాక్యము ఎందుకంటే ఇక్కడ నుంచి దేవుడు మనకి ఆశ్చర్యకరమైన తన వెలుగులో నడిపిస్తా ఉంటాడు ఏడవ వచనంలో చూడండి నలభై ఐదవ ఏడవ వచనంలో నేను వెలుగును సృదించిన వాడను నేను వెలుగును సృదించిన వాడును అంధకారంలో కలిగజేవాడు సమాధానకర్తను కీడును కలిగదేవుడు నేనే ఆ చెట్టు చెప్తావు బ్రదర్ నేను దేవుని వాక్యం చెప్తుంది కీడును కలుగజేవాడు మన ప్రభమే అనే విషయం చెప్తున్నాడు సమాధానము సమాధానకర్తను వారు సమాధానకర్తను కలిగజేవాడు సమాధాన కర్త అంటారు కర్త సమాధానాన్ని తెచ్చేవాళ్ళు ఈ లోకంలో సమాధానాన్ని స్థిరపరిచేవాళ్ళు సమాధానకర్త అంటారు ఏ సమాధానకర్త దాని తర్వాత మనము కొండమైన ప్రసంగం మత్స్వా తాజా ఏం చెప్పిండు సమాధాన పరచవారు ధనిలు వారు దేవుని కుమార్ కాబట్టి ఫస్ట్ మన ప్రవ్వే సమాధానకర్త ఆయన వెంబలిసిన మనము కూడా సమాధానం కి కర్తలాగుండాలి ఈ లోకంలో కాబట్టి ఎక్కడ సేవ జీవితంలో కూడా మనము సాధ్యమైన కడికి సమాధానాన్ని తీసుకొస్తానే ఉండాలి అందరి జీవితంలో కాబట్టి మనల్ని తయారు చేసిన కూడా మన ప్రవేశ సమాధానకర్తను కీడును అంటే కీడు కర్త కీడు చేసే కూడా కలగజేసేవాడు నేనే యోహోవా అను నేనే ఏం చేస్తున్నాడు వీటన్నిటినీ కలుగజేయడను వీటన్నింటినీ ఈ లోకంలో ప్రతిదాన్ని కీడుని కీడును అమలుపరిచేవారిని సమాధానమును సమాధానం అమలు పరిచేవారిని నేనే తయారు చేసిన మంచిని చెడును నేనే తయారు చేసే అట్లాడు అటుండలేదు ఇక్కడ అంధకారమును కలగజేవాడు నేనే సమాధానకర్తను కీడును కలిగజేవాడు నేనే యహోవా అను నేనే యహోవా అంటే జీవంగల దేవుడు యహోవా అని నేనే వీటన్నిటిని కలుగజేవాడును ఈ లోకంలో ఆయన చేస్తున్నాడు లేదు సైతాను వాడు విజృంభించి పనిచేసిన వాడిని కలగజేసిన వాడు మన ప్రభుత్వ వాడు విజృంభించి పనిచేయడం కూడా ఆయన ప్రణాళికని ఎందుకు పనిచేయాలా దేవుడి బిడ్డలో దేవుని తృణీకరిస్తే వాళ్ళకు శిక్షించాలా ఎవరు శిక్షించాలా దేవుడు డైరెక్ట్ గా శిక్షించాడు ఆయన వచ్చినప్పుడు శాశ్వతంగా శిక్ష ఆయన కొంతకాలం మిమ్మల్ని శిక్షకు గురి చేయాలంటే కీడును పంపించాలా కీడుని అమలు పరిచేవాడు ఎవడు సైతానే కాబట్టి సైతానికి కూడా ఆగ్పించాల్సింది ప్రవ్వే యోగ గ్రంథాన్ని చూసినా మనం ఎన్ని సార్లు చూసినాం ఆ వాక్యాలు మనం కాబట్టి వీటన్నిటిని కలిగజేయవాడని నేనే యుగ సమాప్తిలో వీటన్నిటిని కలిగజేవాడు నేనే వాటిని వాపస్ తిరిగి తిరిగి తీసుకొని వస్తానే ఉన్నాడు మనం ప్రసంగిలో వాటన్నింటినీ తిరిగి తీసుకొస్తాడు తిరిగి తిరిగి తీసుకొస్తాడు వీటన్నిటిని కలిగ నేనే అంటాడు రెండు వేల చెప్పబడ్డ వాక్యం వాటన్నిటిని తిరిగి తిరిగి తిరిగి మన కాలంలో తీసుకొస్తాడు ఆయన ఎప్పటికీ మారడు లేదు పాత నిబంధన కాలం వేరే బ్రదర్ ఆయన నిన్న నేడు ఎప్పటికీ ఏకరీత ఉండే దేవుడు యుగ యుగంలో ఆయన ఒక్కడేటాడు ఐఎమ్ ద లాడ్ ఐ చేంజ్ నాట్ అంటాడు ఆయన మారడు ఆయన మారిన దేవుడు ఎందుకని సంపూర్ణుడు మనం సంపూర్ణంగా లేను కాబట్టి మనం మారాలా కాబట్టి అటువంటి మార్పు మన జీవితంలోకి తీసుకుని రావాలనేసి మనం ప్రార్థన చేద్దాం పరిశుతులకు దేవా మీకు వందలేస్తా మీరే ప్రభావ క్రీడలను కలిగజేస్తున్నారే ప్రా సమాధాన కర్తను కలిగజేస్తున్నవారు వీటన్నిటినీ తిరిగి తీసుకొచ్చేవారు మీరే ప్రవ్వా సమస్తం ను కలిగజేసిన వారు మీరే ప్రవ్వాటిని మేము గ్రహించగలుగుతున్నాం యుగ సమాప్తిలో ఓ ప్రవ్వా ఆయొక్క యూధ మరియు ఎర్సలేము ప్రాంతీయులు కాపాడుస్తున్నారు ఏ రీతి కూడా మాతను మాట్లాడతారు ప్రభావ్వాజు ప్రభ ఆ యొక్క క్రైస్తవ సంఘం ఆ రీతిగా మీరు మాకు చూపిస్తారు నైనా ఏరీతి వారిని మేము మార్చుకోవాలి ప్రభావా వారు ఆకాశ సమూహానికి మొక్కుతున్నారు ప్రవ్వా వారు ఆకాశ సమూహానికి పూజిస్తారు ప్రవ్వా బలి దేవతని పూజిస్తారు ప్రవ్వా ఆ యొక్క తమ్ముస దేవతని పూజిస్తున్నారు ప్రవ్వా ఆకాశరాణిని పూజిస్తున్నారు ఓ ప్రవ్వా వారు రకరకాల దేవతలను పూజిస్తూ మీకు విరోధంగా తయారైనారు ప్రవ్వా వారందరినీ నేను శిక్షిస్తాను మీరు అంటున్నారు ప్రవ్వ వారి మీదకి శిక్ష రాకుండా కాపడమని ప్రార్థిస్తున్నాం వాళ్ళు వారి పట్ల మీ యొక్క కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభ్వా లక్ష నలభై నాలుగు రోషం కలిగి ధైర్యంగా ఈ యొక్క వాక్యాన్ని అనేక ప్రకటించేటప్పుడు వాళ్ళని ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం ఇటు ఈ రీతిగా చేసి ప్రభావ మీరు మహిం పొంది మీరు ఆఖరి వరకు మమ్మల్ని యేసుక్రీస్తు పరిశుభ్ర నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ